ప్రార్థన చేశాం పరిశుద్ధులకు దేవా మీకు స్తోత్రాలు నైనా అబ్రహా ఇసాకు యాకోబుల గొప్ప దేవ మీకేస్తాను ప్రవ్వ నైనా గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ సన్నిధికి మమ్మల్ని నడిపించేందుకు మీకు ఎంతో వదనాన్ని అయినా మీ యొక్క వాక్యాన్ని తిరిగి వచ్చినాం ప్రవ్వ మా తను మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి ఓ ప్రవ్వ యథాతత్వనో పరిశుద్ధంలో మీ జీవించే బిల్లగా మమ్మల్ని తయారు చేయండి మీరు పరిశుద్ధులు కాబట్టి ప్రవ్వ మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన అటువంటి జీవితం మాకు అనుగ్రహించండి ఈ యొక్క యువత సమాప్తి చివరిలో మేము ఉంటుండగా తండ్రి భయంకరమైన దినాలలో మేము ఉంటుండగా ప్రభావ ఓ ప్రభావ అక్రమము అపారితంగా విస్తరించి ఉండగా అనేకల ప్రేమ చలారిపోతుండగా ప్రభావ మీరు మమ్మల్ని హత్తుకొని నడిపిస్తుంది మీకు ఎంతో వందాలి ప్రభావ ఈ లోకానికి మీరు వెలుగై మీరు చెప్పినారు ప్రభావ కాబట్టి మేము ఆ వెలుగుని ప్రకటించాలి అనేకులకు ప్రభావ ఈ యొక్క ఉన్న స్థలంలో మీ యొక్క వెలుగును ప్రకటించాలా ప్రభావ అక్రమము ఉన్న స్థలంలో మేము మీ యొక్క వెలుగుని ప్రకటించాలా ప్రభావ అటువంటి సేవా జీవితాలు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆయన ఈ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఓరాజా ఈ యొక్క వాక్యులని తన మరి సందేశాన్ని మేము గైకోని దాన్ని అనేకలకు ప్రకటించాలా ప్రభావ రోషన్ కలిగి పౌరుషం కలిగి ధైర్యంగా మీకు పక్షంగా నిలబడే బిల్గా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం జ్రంథంలోని వాక్యాలను మేము ధనిస్తుండగా మీ యొక్క సాయం చేత అనిపించి వాటిని వాటిని అర్థం చేసుకుని అనేక ప్రకటించాలా మేము కూడా వాటిని మా జీవితాల్లో పాటించాలా అటువంటి పాటించే బిడగా సాక్షులు మనల్ని పెట్టుకుని మీరేం మహింపొందామని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించేట్ ఎంత మార్చ్ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం ఇది పన్నెండవ భాగం ఇది పన్నెండు భాగాలు అంటే పన్నెండు వారాలు కేవలం జపనీయా గ్రంథం జనిస్తేనే టెబుల్ రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము ఆరవ వచనంలో ఒక చిన్న వాక్యాన్ని మనం చూసుకొని మనము జపనీయా గ్రంథానికి తిరిగి వెళ్ళిపోదాం టెబుల్ రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు నాకుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించను అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచి సరే క్రైస్తవ జీవితము ఏ రీతి ఉందని ప్రభువు మనకు ప్రవచనాత్మకంగా అనేక పుస్తకాల నుంచి దేవుడు చూపిస్తుండడు ఎన్నో సంవత్సరాల నుంచి చూపిస్తున్నాడు యుగ సమాప్తి చివరిలో క్రైస్తవ సంఘము అపాస్టేట్ చర్చ్ ఏ రీతిగా తయారైంది అంటే అపవిత్రమైన సంఘం ప్రభుని తృణీకరించి ఆయన వార్దలను ఉల్లంఘించి జీవిస్తున్న క్రైస్తవ సంఘం అనియా జనుల ఆచరణని అభ్యసించిన సంఘం మనుషుల కల్పితాలు గారు అని మనం చూస్తాం పేదరాష్ట పత్రికలో మనుషుల కల్పితాలు భూతంలో బోధ తట్టు తిరిగి జీవిస్తున్న క్రైస్తవ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం నా తట్టు తిరగకపోతే మీకు ఈ శిక్ష తప్పదు కాబట్టి తన బిడ్డల్ని అతను ఖచ్చితంగా శిక్షిస్తాడు అన్న విషయం సరే దేవుడు ఎందుకు శిక్షిస్తాడనేది ఎవరు అడగరు చాలా మంది ఫాస్టర్స్ చెప్తుంటారని నేను విన్నాను మీకు ఎందుకు ఈ బాధ అంటే ఈ వాక్యం చెప్తారు ఆయన దేవుడు శిక్షిస్తున్నాడు నిన్ను కాబట్టి ఆయన నిన్ను ఎందుకు శిక్షిస్తాడు అంటే నిన్ను ప్రేమిస్తుండు కాబట్టి సరే నీకి నీ మీదికి ఫస్ట్ శిక్ష ఎందుకు వచ్చింది అనేది ఎవరు చెప్పారు నీ మీదికి ఎందుకు శిక్ష వస్తుంది నీ మీద ఎందుకు ఉపద్రవం వస్తుంది అనేది ఎవరు చెప్పారు అందుకే మనము అటుపోయిన వారం చూస్తున్నాము జఫనే గ్రంథంలోని రెండవ అధ్యాయంలో మీరు సాత్వికులు దయగలవారు అయినను యహోవ తట్టు మార్లుడి అని ఎందుకు హెచ్చరించండి మీరు సాత్వికంగానే ఉన్నారు మీరు యథార్థంగా కనిపిస్తారు పరిశుద్ధంగా ఉన్నారనుకుంటారు రక్షణ బంధన అనుకుంటారు అయినా కానీ యహోవతకు ఎందుకు తిరగమంటున్నాడు అంటే మీరు బయటికి సాత్వికంగా కనిపిస్తారు కానీ మీ హృదయాలు ఆయనకి బహు దూరంగా ఉన్నాయి బయటికి దేవుణ్ణి స్థుతిస్తారు గనపరుస్తారు కానీ మీ హృదయాలు బహు దూరంగా ఉన్నాయి ఆయన అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు బయటికి మీ పెదములు ఆయనని మహిమపరుస్తున్నాయి కానీ ఆయన మీ హృదయంలో లేడు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఆయనని ప్రేమిస్తున్నామని చెప్పి ఆయన ఆజ్ఞలు గై కొనకపోతే మనమే అబద్ధకులం ఆయన ఎప్పటికీ అబద్ధకుడు కాదు ఆయన ఆయనని నేను నిజంగా ప్రేమిస్తున్నాను అనేసి ఆయన మాటలు గైకొని ఆయన చెప్పిన పని చేయకపోతే ఖచ్చితంగా మనము ఆయన వరము కాము కాబట్టి ఆయన నేను రక్షణ భదిన అని చెప్తుంది ఆయన వాక్య వాక్యల అనుసారంగా మనం జీవించకపోతే ఖచ్చితంగా ఆయన బిడలం మనం కాలేదు ఎందుకంటే ఆయనను బెంబలించినప్పుడు ఖచ్చితంగా ఆయన వాట వాక్య ప్రకారం జీవించాలా నువ్వు రక్షణ భోజన నువ్వు ఆయనకి సమర్పించుకున్నవాడు కాబట్టి ఆయన ఆజ్ఞని పాటించాలా పాతవి గత సమస్తం కృతమైన ఆయన ఆజ్ఞ కృతది కృత ఆజ్ఞని మనం పాటించాల కానీ యుగ సమాప్తిలో నేను మీకు అదే చూపిస్తున్నాను ఈరోజు జపని గ్రంథంలో యుగ సమాప్తిలో యాచకులందరూ కృత్తవి పక్కన పెట్టేసి పాత వాటిని తిరిగి రప్పించుకోవడం క్రొత్తవి పాతవి గతించినై అంటే విధానాలు పాత విధానాలు గతించినై పాత నిబంధన కాలంలోని ఆచారాలు గతించినై సమస్తం క్రొత్తవిని నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చి అన్నాడు నేను మీకు క్రొత్త ఆజ్ఞని ఇస్తున్నాను అన్నాడు ఏంది నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమన్నాడు ఇది మొదటి ఆజ్ఞ కదా మొదటి ఆజ్ఞనా నీ దేవుడన యహోవాను నీ దేవుడన యహోవాను నీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలంతో లూక సువార్తలా చూస్తాం నాలుగు భాగాలు పూర్ణ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ వివేకంతోను పూర్ణ బలముతో నీ దేవుడ యోహోవాను నీవు సేవింపవలను అది మొదటి ఆజ్ఞ రెండవది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అనేది రెండవ వాక్య ఇది మొదటి వంటిదే అంటాడు మొదటిది ఎంత ఇంపార్టెంటో రెండవది కూడా అంతే ప్రాముఖ్యమైంది అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తుండ్రు ఇది నేను మీకు కొత్తగిస్తున్నాను అంటే ప్రేమ సిద్ధాంతం సంబంధించింది నువ్వు మొదట నీ దేవుడి యహోవాను సంపూర్ణంగా సేవించడం నేర్చుకోవాలా సంపూర్ణంగా సమర్పించుకోవడం నేర్చుకోవాలా నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవాల ఈ అంటారు ఇంగ్లీష్ లో యు హ్యావ్ టు ఈడ్ యువర్ లైఫ్ టు హిమ్ సంపూర్ణంగా నీ జీవితాన్ని అతనికి సమర్పించేసుకోవాలా అది ఆ రీతిగా సమర్పించుకుని సేవించడం నేర్చుకోవాలా నీ పూర్ణ హృదయం అంటే నీ మైండ్ అంతా నీ హృదయం అంతా సంపూర్ణంగా ఆయన మీదనే కేంద్రీకరించుకోవాలా సగం లోకం సగం దేవుడు కానే కాదు కాబట్టి అటువంటి వారు ఆయన కొరకు జీవించినప్పుడు ఆయన మాట అయికుంటారు నువ్వు సంపూర్ణంగా ఆయన వాక్యాన్ని గైకొని దాని ప్రకారంగా జీవిస్తే నీకు శిక్ష రాదు ఎందుకంటే క్రీస్తు వేసినందున్న వారికి ఏ శిక్ష విధి లేదన్నాడు కదా వాక్యం కానీ ఇక్కడ శిక్షిస్తా అంటున్నాడు ఎందుకు అంటే క్రీస్తు వేసినందు లేవు క్రీస్తు వేసినందున్న వారికి ఏ శిక్ష విధి లేదన్నప్పుడు ఈ వాక్యం ప్రకారంగా ఎందుకో దేవుడు తన పిల్లల్ని శిక్షిస్తాడు అంటే వారు ఆయన వాక్యంలో లేరు ఆయన వచ్చే టైంకి ఆయన వాక్యంలో లేకపోతే మరీ భయంకరమైన శిక్ష అది భరించలేని శిక్ష అన్న విషయాన్ని మనం ఎంత కాలం చూస్తున్నాం అది విధానం ఎందుకంటే దేవుడు శారీరకంగా ఉన్న ఇసల్ పనులను ఎందుకు అంతగా శత్రువుకు అప్పగించిండు న్యాయధిపతుల కాలం వదులుకొని మలాఠి గ్రంథం వరకు వచ్చేటప్పటికీ వారంతా ప్రపంచమంతటా చెదిరిపోయినారు వారికి దేశం లేదు న్యాయధిపతుల కాలంలో ఎంతమంది న్యాయపతులని లేపిండి దేవుడు ఒక్కొక్క న్యాధిపతి కాలంలో వారు ఏ రీతిగా జీవించిండ్రు ఆ న్యాధిపతి ముగించే టైంకి వాళ్ళు ఏ రీతిగా అపవిత్రంగా అయిపోయినారు అన్యజనులు ఆచరణ పాటించారు ఆ రోజుల్లో కూడా అంతే ఇస్వాన్ ఆ రీతిగా అన్ని జను ఆచరించడం వల్ల దేవుడు శత్రువు వారి మీదకి లేవనెత్తడం వారి భారము వారి మీద అమితం కావడము వారు కన్నీరు విడుస్తూ దేవుని శైలిలో మొర అప్పుడు ఒక న్యాధిపతిని లేపడం వారికి రక్షణ కల్పించడం దాని తర్వాత యధావిధిగా జీవించడం ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆత్మీయ ఈశ్వన్ కూడా అదే రీతిగా ఉన్నారు కాబట్టి వారికి తప్పదు శిక్ష అని మనము హేతులు రాసిన పత్రికలో ఎన్నిసార్లు చూస్తున్నాం మొదటి అధ్యాయము నాలుగవ వచనము హేతులు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం హేతులు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో ఇది ఏడవ వచనం కాదు పదిహేడవ వచనం పదిహేడవ వచనం తీర్పు దేవుని ఎద్ది దేవుని ఇంటి యొద్ద ఆరంభము అగును తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అమ్మకు కాలం వస్తుంది అన్నాడా కానీ అది ఇప్పుడే వచ్చింది అన్నాడా అమ్మ సమరశ్రీతను యుగ సమాప్తి తీర్పు అంటే తీర్పు అంటే ఇవే సమాప్తి ఆయన తీర్పు అని రాకడా అన్ని ఒకేసారి జరిగిపోతాయి ఆయన లోకంలో అడుగు పెట్టినప్పుడు రావడము ఈ లోకానికి తీర్పు తీర్చడం అన్ని ఒకేసారి జరిగిపోతుంటాయి ఒకటి ముందు ఒకటి వెనక కొంత కాలం తర్వాత అది కానే చాలా తేటగా దేవుడు ఈ విషయాలను మన కొరకు తీర్పు తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభమగ్గు కాలము వచ్చి ఉన్నది అంటే ఎప్పుడొచ్చింది భవిష్యత్తులు అదా ఇది మనం అర్థం చేసుకోదా ఇది వచ్చి కూడా రెండు వేల సంవత్సరాలు అవుతుంది బాగా అర్థం చేసుకో ఈరోజు పౌలు స్థాపించిన ఏడు సంఘాలు లేవు అది ఒక రకంగా తీర్పే దాని ఆ గ్రీసు దేశంలో భక్తుని కాలంలో ఉన్న ఆ ప్రణయ గ్రంథంలో చూసిన దర్శనాలు నిజమైన సంఘాలు అవి ఒకప్పుడు సంఘాలు ఉండే అవి దగ్గర దగ్గర ఒక నైన్టీన్ అంటే దగ్గర దగ్గర వంద సంవత్సరాల క్రితం ఉండే ఆ చర్చిలు వంద సంవత్సరాల క్రితం ఉండే చర్చిలు కానీ వంద సంవత్సరాల తర్వాత చర్చిలు లేవిరొచ్చు వాటిని కులగొట్టేసారు టర్కీ దేశం వాళ్ళని కులగొట్టి ఆ ఏడు సంఘాలలో ఉన్న కాపురస్తులు ఉంటారు కదా ఆ ప్రజలు ఆ చర్చ్ మెంబర్స్ వాళ్ళ ఇంట్లో అక్కడ ఉండే బార్డర్ టర్కీ గ్రీస్ దేశము బార్డర్ లో ఉండే వాళ్ళు దేశపు బార్డర్ లో ఆ ఏడు సంఘస్తుల కుటుంబాలు ఇంకా ఉండే అంటే రెండు వేల సంవత్సరాలు వాళ్ళు కానీ ఎప్పుడైతే ఆ గ్రీసు దేశము టర్కీ దేశము ఒక ఒప్పందానికి వచ్చినారో నైన్టీన్ ఆ ప్రాంతంలో అంటే పంతొమ్మిది సంవత్సరాలు ఆ కాలంలో అంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు సంవత్సరం అంటే హండ్రెడ్ ఇయర్స్ జరిగిపోయి ఆ ఒప్పందం ప్రకారంగా టర్కీ అంటే ముస్లిం కంట్రీ అది గ్రీస్ అంటే క్రిస్టియన్ కంట్రీ కాబట్టి ఆ భాగము మా దేశం కి కాబట్టి మీ ఇష్టం మీరు ఇక్కడ ఉంటారా మీరు పోతారా అంటే వాళ్ళు తీర్మానించారు మేము వెళ్ళిపోతాం అనేసి కాబట్టి ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాక దాన్ని మొత్తం శిథిలం చేసి ఆ చర్చిలు ఆ బిల్డింగ్స్ లేవిరొచ్చు బాగా అర్థం చేసుకోవాలి ఎందుకు లేవు దేవుడు తన బిడల స్థలాన్ని అనులకు ఎందుకు ఇచ్చాడు ఆయన పక్షపాత ఆయన అందరికీ దేవుడు కదా కాబట్టి పౌలు స్థిరపరచిన స్థాపించిన ఏడు సంఘాలు లేవు యోహాను భక్తుని కాలంలో ఉన్న ఏడు సంఘాలు ఈరోజు లేవు ఇప్పుడు ఉన్నది ఎనిమిదవ సంఘము అది వింత సంఘం కదా ఎక్కడ చూస్తాం అది దాని గ్రంథంలో చూస్తాం మనం ఎనిమిదవది ఏడు నుంచి పుట్టినదే అంటాడు ఎనిమిదవది ఏడు నుంచి పుట్టినదే అంటే ఏడు అనేది సంపూర్ణమైన సంఘం ఉండాలా కానీ అందులో నుంచి బయటకు వచ్చింది వింత రకమైంది అది అది కొత్త రకంగా ఉంది అది ఎవరికి ఊహించని విధానం ఉంది కాబట్టి ఈ అంటే ఈ ఏడవది ఎనిమిది నుంచి వచ్చింది ఈ ఎనిమిదవ సంఘము ఏడు వాటి నుంచి వచ్చిందంటే ఏడింటికి ఉన్న గుణగనాలు దీనికి అనేది విషయం దేవుడు మనకు చూపిస్తున్నాడు ఆ ఏడు సంఘాలలో ఏమేమి బలహీనతలు ఉన్నాయో మీరు ఎవరన్నా తీరిగ్గా ఆ ఏడు సంఘాల గుణగణాలు అర్థం చేసుకుని ప్రయత్నించండి వాళ్ళు ఎట్లా జీవించండి ఆ గుణగణలన్నీ సంపూర్ణంగా సీక్వెన్స్ దీంట్లో పొందుపరచుకున్నట్లుంటది ఆ ఏడు సంఘాల గుణగణలన్నీ వాటి గుణగణాలే లక్షణాలే వాటి లక్షణాలు వాటి జీవించిన విధనలన్నీ ఈ ఎనిమిదవ సంఘం ఉంటది ఇది ప్రపంచం అంతటి విస్తరించింది కేవలం టర్కీ దేశానికి గ్రీసు దేశానికి సంబంధించింది కానీ కాదు ప్రపంచం మద్దటి విస్తరించి ఈ విషయాలు మనకు హెచ్చరిస్తున్నాడు మనకు అర్థం ఎందుకు అవుతున్నాయి ఇది ప్రపంచానికి సంబంధించింది కాబట్టి ఇది కేవలం ఇస్రాయల్ ఉన్నదైతే మనకి ఎప్పటికీ అర్థం కాయారు ఇది ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘానికి హెచ్చరికలాగా చెప్పబడింది కాబట్టి మనకి అర్థం అవుతున్నాయి లేకుంటే ఎప్పటికర్థం నువ్వు ఎన్ని పుస్తకాలు చదువు ఎంత పిహెచ్డీ చేయి ఇవి అర్థం కావు అది కేవలము ఆత్మ అనుసారంగానే ఇవి మనకి చెప్పబడుతున్నాయి కాబట్టి చూడండి మరోసారి తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభ కాలము వచ్చి ఉన్నది ఏ క్షణంలో ప్రపంచమంతట విస్తరిస్తుందో మనకు తెలియదు ఏ క్షణంలో ప్రపంచమంతటా ఇది విస్తరించడం తెలియదు కానీ ఇది ప్రపంచమంతట ఆరంభమై రెండు వేల సంవత్సరాలు అవుతుంది పరిపక్వం చెందిన కాలంకొచ్చిన అంటే ఇది సంపూర్ణంగా గ్లోబల్ స్కేల్ అంటారు ఇంగ్లీష్ చెప్పాలంటే గ్లోబల్ స్కేల్ అంటే సంపూర్ణంగా ప్రపంచం అంతటా కనిపించే కాలంకొచ్చినాం అనే తీర్పు అందుకే ప్రతి నేను మీకు ఎన్ని సార్లు విప్పాను యుగ సమాప్తిలో సర్పంలో వాటి గుణగణాలు ఎట్లా బయట చూపించుకుంటాయి అది నేను ఓన్ పర్టికులర్ వ్యక్తి గురించి ఎప్పుడు నేను చెప్పలేదు ఎందుకంటే బైబిల్లో చూపించిన విధానంగా సర్పాలు ఏ రీతి ఉంటాయి యేష్మో చెప్పిండు సర్ప అని అదే రీతిగా బాప్తిజం ఇచ్చి వ్యవహరం అన్నాడు సర్ప సంతానం అని బాల గురించి డైరెక్ట్గా చెప్పింది నేనైతే ఆయనకు ఎంత ధైర్యం ఉందనొచ్చు కదా చాలా ధైర్యం ఉంది సర్ప సంతానమా రాబో ఉగ్రత గురించి మీకు బయలుపరిచింది ఎవరు బాప్సం పొందానికి వచ్చిండ్రు ఉగ్రత నుంచి తప్పించుకుందామని మీరు బాప్సం పొందాకొచ్చిండ్రు అట్లా పొందితే ఉగ్రత బోధ మీ మీదకెళ్ళి అనేసి ఆయన అసలైన బాప్సం గురించి మాట్లాడుతుంది అక్కడ యాచకులు అందరూ వచ్చారు బాప్సం ఇచ్చి యోహాను దేవిరా బాప్తిజం పొందుకోవాలి అందుకే నాడు నేనిచ్చేటి కాదు బాప్సిజము నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన ఇస్తాడు అసలు బాప్తిజం ఆయనది అసలైన బాప్తిజమం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అసలీన బాప్తిజము ఎటువంటిది పర్శుధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యమైన కనిపిస్తాడు అసలీన బాప్తిజము దానికి సంబంధించింది పరశుధాత్మ అభిషేకం పొందుకుంటే అసలీన బాప్తిజం ఏంది నా మీద తగ్గ వచ్చింది అని చాలా మంది చెప్తారు దర్శనైట్గా నేను చూసిన వస్తే ఏం నా బామ్ నేను బాప్సం తీసుకుంటుంటే నాకు రక్తం కనిపించింది అంట చాలా మంది నాకు కూడా కనిపించింది అనేసి గొప్పగా చెప్పుకోవాల తొట్టిలో రక్తం ఉన్నట్టు నేను చూసిన దర్శనం కళ్ళలకు అనిపిస్తుంది ఇదే రక్తం అని చాలా మంది చెప్పారు బాప్సం ఇస్తేప్పుడు అంత రక్తం రక్తం ఉంది నా మీద నుంచి వాటిని దృష్టి మనము సంతోషించేది కానీ కాదు అవన్నీ శరీరకమైనవి భవిష్యత్ మోసం కూడా ఉండొచ్చు సైతం కూడా మోసగించవచ్చు అదిగా కాబట్టి మనం మోసపోకూడాలంటే అర్థం కావాలి మనకు అందుకే పరిశుధాత్మ అభిషేకం అవసరం పరిశుద్ధాత్మడు మిమ్మల్ని అందరినీ సర్వ సత్యము నడిపిస్తున్నాడు అందుకు అభిషేకం కాబట్టి అగ్ని అభిషేకం అంటే సంపూర్ణమైన సత్యాలకి మీరు రావడమే అప్పుడేమవుతుందంటే ఆయన అగ్ని దినమున లేక ఆయన తీర్పు దినమున సమస్తం బయల్పరచబడతాయి అంటే ఏంటి ఆయన అగ్ని దినమున ఏది అగ్ని గుండా ధైర్యంగా పోగలదు పనిగిరాని అన్నీ కాలిపోతాయి అని పేరుతో అంటాడు ప్రతిదీ కాలిపోతుంది ఆయన అగ్ని దినమున అంటే ఆయన తీర్పు దినమున ఆయన అగ్ని చేత సమస్తము బయల్పరచబడని అంటాడు మనం చూస్తాం కొంతకాలం క్రింద ఇక్కడ వాక్యం ఆయన అగ్ని చేత సమస్తము బయల్పరచబడతాయి అంటే ఆ తీర్పు దిన అన్ని బయలుపరచబడతాయి కాబట్టి ఆయన ఎందుకు తన బిడ్డల్ని శిక్షించబోతున్నాడు అన్న విషయమే మనము పాత నిబంధన కాలం నుంచి నేర్చుకుంటున్నాం ఆయన ఎన్నడికి మారడు నిన్న నేడు నిరంతరం ఏకరీత కూడా దేవుడు నువ్వు ఆయన చెప్పుకొని ఆయనకు వ్యతిరేకంగా జరిగితే మనం తట్టు తీర్పుకున్నా లేదా మనం కదా పిల్లల్ని తప్పు పనిచేస్తే ఎందుకు కొడతాం పిల్లల్ని వాడు మన దూరం పిల్లల్ని ఎందుకు కొడతారు ఎందుకు దండిస్తాం మనం పిల్లల్ని బైబుల్ ఉంది కదా పిల్లల్ని దండించాలి ఈరోజు మనం ముద్దు పెట్టుకుంటాం వాళ్ళం కొట్టం అది అది కొడితే వాడు అనవసరం ఇంట్లోకి వెళ్ళిపోతే మళ్ళా ఈ రోజుల్లో ఒక కొడుకు ఒక కూతురు వాళ్ళు పోతే నా జీవితం ఇట్లా ఆలోచిస్తారు మనుషులు కాబట్టి మనం కొట్టకుండా ఉండాలా అనేటట్టు ఓ రోజు మా సందులో ఇద్దరు అనదం చిన్న చిన్న పిల్లలు తిట్ట పిల్లలే వాళ్ళ నైనా కొట్టిండి స్కూల్లో ఫెయిల్ అయిన ఫీల్డ్ అంతే ఇద్దరు కలిసి ఏదో ఏదో ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ పోయి ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు పోలీస్ కంప్లైంట్లు ఇస్తే చివరికి అక్కడ కూడా కాజీపేట వాళ్ళు అట్లున్నారు పది పిల్లలు అది క్రైస్తవ సంఘంలో చెప్తున్నాను క్రైస్తవ కుటుంబంలో జరిగింది చాలా వేదన కదా తల్లిదండ్రులకు వేదన ఇవన్నీ సూచనలేదు ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి ఆయన విధానం అది ఎందుకు ఆయన తన బిడ్డని శిక్షిస్తాడు అంటే అవిధేత మనలో ఉంది కాబట్టి ఇది అని వచ్చి బ్రదర్ నేను యథార్థంగా ఉన్నాను బ్రదర్ నేను పరిశుద్ధంగా ఉన్నాను బ్రదర్ నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను బ్రదర్ నేను దేవుని వాక్యాన్ని జాను బ్రదర్ అన్ని క్రమంగా ఉన్నాయి బ్రదర్ పోయిన వరం చూసిందే వాక్యం అది మీరు సాత్వికులు అనుకుంటున్నారు కానీ మీరు సాత్వికులు కాదు మీరు దయగలవారు అనుకుంటున్నారు కానీ మీరు దయవల్ల కాదు యహోతటు తిరగండి ఒకవేళ ఆయన తట్టు తిరిగితే ఆయన ఉపద్రవము ఆయన శ్రమల కాలంలో మిమ్మల్ని దాచుకుంటాడేమో ఆయన దాచుకునేవాడు జఫనియా అంటేనే అర్థం అది కదా కొంతకాలం నుంచి కొన్ని నెలల నుంచి మనం చూస్తున్నాం యహోవనే దాచుకును యహోవనే దాచును ఈ ఇంగ్లీష్ లో ఏంటంటే గాడ్ హైడ్స్ అని ఉంది అంటే కొందరితో అర్థం చేసుకుంటారు ఆయన ఆయన రహస్యంలో ఉండే దేవుడు ఆయన దాచుకునే దేవుడు ఆయన దాగుకుండే దేవుడు అంటే ఆయననే దాచుకుంటు మనం దాక్కుంటాం కదా ఎవరైనా దొంగలు వస్తే లేక ఎవరైనా కొట్లికొస్తే దాచుకుంటాం అట్లా అర్థం వస్తుంది అది కానీ అర్థం కాని కదా కూడా దాచుకునే కాదు ఈ సమస్తం సృష్టి ఆయనకి విధేత చూపిస్తుంది కాబట్టి ఆయన దాక్కుండే దేవుడు కాదు ఆయన దాచుకుండే దేవుడు అంటే మనల్ని దాచుకుంటాడు ఆయన ఎప్పుడు దాచుకుంటాడు నువ్వు ఆయనకు చూపించినప్పుడే ఆయనకు సంపూర్ణంగా ఈ లేనప్పుడే ఆయనకి సంపూర్ణగా నువ్వు ఈళ్లే ప్రార్థన జీవితం అంటే అదే కదా ప్రార్థనలో సంపూర్ణంగా నీ జీవితాన్ని ఆయన సమర్పించుకున్నప్పుడే ఆయన దాచుకుంటాడు అదే రీతిగా ఆయన ఆజ్ఞని పాటించాల మనం ప్రతి ఆజ్ఞని మనము సంపూర్ణంగా పాటించినప్పుడే ఆయన మనల్ని భద్రపరుచుకుంటాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ప్రతి విషయంలో ఆయనకు అంగీకారంగా మనం జీవించాలా అన్న విషయమే మన జఫన్య గ్రంథంలోని వాక్యాలను మనం ధ్యానిస్తే అర్థమయ్యే విషయం కాబట్టి జఫన్య గ్రంథానికి వెళ్ళిపోతున్నాం జఫన్య గ్రంథము మూడవ అధ్యాయంలో మనం ఈ వాక్యం చేస్తున్నాం సరే చాలా కాలం తర్వాత మనం జపన్య గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి మరోసారి జ్ఞాపకం చేయాలి ఏంటంటే జపన్యా అనేవాడు యూదా గోత్రంలో నుంచి మొట్టమొదటి ప్రవక్త యూద గో గోత్రంలో పాత కాలంలో ప్రవక్తను లేరు యూద గోత్రం గోత్రం నుంచి రాజొచ్చిండు కదా దావిది రాజు వచ్చిండు దావిదు తర్వాత సులమోను రాజు సులమోను తర్వాత రెహబాము రెహబాము తర్వాత ఇంకా చాలా మంది వచ్చారు అందరికెళ్ళ చాలా కఠినుడు మనస్సే చాలా కృత్యుడు రాజు అంటే ఆయన ఒకడే చాలా భయంకరమైన తన తన తాతల మనసు లేనివాడు తన తాతలు ఏ రీతిగా అనుసరించి జీవించు వారి జీవించిన వాడు కాదు మనస్సే చాలా భయంకరంగా జీవిస్తాడు మనము దినవృత్తాంతంలో రెండవ గ్రం రెండవ దినవృత్తాంతంలో చూసినప్పుడు మనకు అక్కడ తెలుస్తుంది ఆయన జీవన విధానం ఎంత భయంకరంగా ఉన్నాడు ఆయన బయలుదేవతకి తన సొంత కుమారుణ్ణి అగ్నిలో అర్పించినట్టు మనం చూస్తాం అది చాలా భయంకరంగా ఉంటుంది ఎంత క్రూరంగా ఇసల్పా పిల్లల్ని వాళ్ళు ఆ దేవతకు అర్పించారు అంటే అనిజుల్ని ఎట్టి ఏరితిగా అర్పించే కననీళ్ళు అర్పించేది కననీళ్ళు వాళ్ళ పిల్లల్ని అయితే ఆ ఆ దేవత కంచుతో చేయబడ్డ విగ్రహం అది ఆ విగ్రహము కాళ్ళ దగ్గర మంట పెట్టినప్పుడు అదంతా కంచుతో కంచు కాబట్టి ఆ అగ్నికి దగదగ దగదగ ఆ విగ్రహం ఇట్లుంటే చేతులు దాన్ని ఆ చేతుల మీద వాళ్ళ పిల్లల్ని అర్పించేవాళ్ళు ఆ పిల్లలు భయంకరంగా ఆరుస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటే ఆ అరుపులు విననీయకుండా పెద్ద పెద్ద డ్రమ్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి కొట్టేవాళ్ళు అంత అది ఒక ఒక నరకం లాగా అదొక ఒక నరకంలాగా ఉండేది అంత భయంకరమది ఎంతమంది పిల్లల్ని దాని మీద అర్పించారు అటు అర్పించినప్పుడు తన మనమడు యోసియా తన మనమడిని తన నయనమన అమ్మన దాచిపెడత యోసియాని దాచిపెడుతుంది దాచిపెడుతుంది అతలే కదా సార్ అతలే కాదు దాదీ దాచిపెడుతుంది దాది దాచిపెడుతుంది కరెక్ట్ దాది దాచిపెట్టినప్పుడు యోసియా కాలంలో ఉన్నవాడే జఫనియా ఆశ్చర్యకరం అవన్నీ మనం ధ్యానిస్తున్నప్పుడు మనం మొదటి అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు అదే చూసినాం కదా జపనియా గ్రంథం మొదటి అధ్యాయంలో యోసియా కాలం ఆరంభం అవుతుంది అది కదా మొదటి అధ్యాయం అవుతుంది యూద రాజకు ఆమోను కుమరుడు ఆమోను మనసే కుమరుడు మనషే కుమరుడు ఆమోను ఆమోను కుమరుడు యోసియా మనషే చనిపోయినాక ఆమోను తన సొంత అధిపతులు చంపేస్తారు చంపేసినాక ప్రజలు ఏం చేస్తారు యోష అని రాజుగా నియమించుకుంటారు అప్పుడు ఎనిమిదేళ్ల వాడే ఉంటాడు చిన్నవాడే ఉంటాడు దాది యోషాన్ని దాచిపెట్టుకొని దేవుని వైభవంలో పెంచుతుంది తాత ప్రభావము ఇతని మీద పడకుండా తాత చానా క్రూరుడు తన కొడుకు ఈ యొక్క యోషాన్ని కూడా దానికి అర్పిస్తాడేమో అని దాది దాచిపెడతాది అది చరిత్ర తన తాత ఎంత భయంకరమైన విగ్రహారాధికుడో దేశంలో ఎన్ని బయోదోసకి బలు కట్టించాడో వాటన్నిటినీ కూలగొడతాడు యోషియా సరే ఆ దాది ఎవరో మా దాది పేరు ఎక్కడ మనం బైబిల్లో యోషియాని రహస్యంగా దాచిపెట్టి పెంచిన దాది ఎవరో ఎక్కడ బైబిల్లో మనకు కావాల్సింది ఇదే విషయం మన సేవ జీవితం కూడా అంతే నువ్వు ఎవరైనా కావచ్చు నువ్వు దాదిలాగానే ఉండాలా నీ పని గొప్ప జనాన్ని రక్షించుకోవాలా యోసియా ఉపవన రీతిగా గొప్ప జనానికి సాదృశ్యంగా ఉన్నాడు ఇవన్నీ మనల్ని వెంటాడుతుంటే ఆత్మీయమైన చిహ్నాలు ఇవన్నీ యోసియా దాచబడ్డడు జఫనియా అంటే యోహో అనే ఇవన్నీ అటుకినట్లుంటాయి చూడండి వాక్యాలు కాబట్టి యోసియా కాలంలో జఫనియా ప్రవచిస్తున్నాడు చాలా కఠినంగా ఇవన్నీ ఆశ్చర్యకరమైన వాక్యాలు కొన్నిసార్లు జనిస్తుంటే దేవుని జ్ఞానం ఎంత అమోఘమైంది మన ఊహకు అంతు పట్టనిది కానీ ఆయన వాటిని మనకు అనుగ్రహించిన విషయం మనం మినిసాలు చూసినాం ఒక తరము వారు వీటిని గ్రహించరు వారికి అనుగ్రహించబడలేదు ఇవన్నీ కానీ మీకు అనుగ్రహించబడే అన్నాడు యేష్ కాబట్టి ఇవన్నీ మనకు అనుగ్రహించబడ్డాడు కాబట్టి మనం వీటిని జ్ఞానించినప్పుడు మనకి ఎక్కడైన ఆనందం ఎక్కడైనా సంతోషం ఒక విషయం మనం బాగా అర్థం నేను మీకు వచ్చేవారందని చూపిస్తాను దాని గ్రంథంలో చూపిస్తాం దుష్టుడు యుగ సమాప్తిలో దేవుని బిడ్డల్ని ఎంతగానో ఎందుకంటే నేను ఈ వాక్యం నాకు ఎప్పుడార్థమైందంటే ఒక రెండు వారు క్రితం ఒక ఒకరింట్లో వాక్యం పంచుకుంటుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ లేక అరణ్యంలోని స్త్రీ అన్న వాక్యం ధ్యానిస్తుంటే వాడు ఆ స్త్రీ మీద ఎంతగానో కోపం పెట్టుకొని ఆమెని హింసించడానికి బయలుదేరిని వాడు ఆమెని హింసిస్తుంది ఆమె ప్రసాద్ వేదన పడుతుంది అరణ్యంలో పరిగెత్తుతున్నది చాలా సేవలు అనుభవిస్తుంది అన్న విషయాన్ని దాని తర్వాత దేవుడు ఆమెను తప్పించినట్టు మనం చూస్తాం అక్కడ వాక్యం కాబట్టి మన సేవ జీవితంలో మనము ఉపమానరీతిగా ఆ స్త్రీకి సాదృశ్యంగా ఉన్నాం స్త్రీ అంటే సంఘం అని మీకు తెలుసు కానీ ఈమె ప్రసవ వేదన పడుతున్న స్త్రీ దళితుల దళితుల రాష్ట్ర పత్రికల్లో రెండు స్త్రీల గురించి మనం చూస్తాం ప్రసవ వేదన లేనిది ప్రసవ వేదన కలిగినది రెండు స్త్రీల గురించి చూస్తాం అంటే అలా ఉపమానరీతిగా క్రైస్తవ సంఘము ఎట్లా విభజింపబడిందని చూస్తాం రెండు సంఘాలు ఎప్పుడు ఉండవు సంఘం ఒకటే ఉంటది కాని అందులో గుంపులే విభజింపబడతా ఉంటాయి ఒక గుంపుని విభజింపబడ ఒక గుంపు నుంచి ఇంకొక గుంపు ఇంకొక గుంపు బయటకు వస్తూ ఉంటాయి అవి అది అది దేవుడే ఆ రీతిగా వాటిని తయారు చేసినాయి ఎందుకంటే యుగ సమాప్తిలో ఆయన వేరుపరచాల్సిందే వారిని అపవిత్రత నుంచి పవిత్రమైనవి పవిత్రత నుంచి అపవిత్రమైనది తొలగించాలి అతను అది విధానమైనది ఆ రీతిగా ఆయన వెళ్ళల్ని సమకూర్చుకోవడం కళ్ళం అంటేనే అర్థం అది కదా కళ్ళం అంటే కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యం ఉంటుంది చె తొక్క కళ్ళం బయటపడేస్తారు అందుకే మన రేడియో ప్రోగ్రామ్కి కళ్ళం బైబుల్ స్టడీ ఇంటర్నెట్ కార్యక్రమాలు అంటాం మనం దాన్ని ఇంటర్నెట్ నడుస్తుండదు చాలా మంది వింటున్నారు వాక్యాలు నేను కూడా ఎక్కడికి పోయినా కానీ ఇంటర్నెట్లో అందరు చూపిస్తున్న ఎట్లా వాటిని వెతుక్కోవాలి ఎట్లా వాటిని వినాలనే కాబట్టి మీరు రేపు కొంతకాలానికి మీరు ఇక్కడ రాకపోవచ్చు మీరు ఎక్కడున్నా వినచ్చు ఆ వాక్యాలు కదా సో అటువంటి టెక్నాలజీది కూడా మనకి ఇచ్చింది ఎందుకంటే ఆయన సువార్త ప్రకటించబడడానికి కొరకే ఇచ్చిండదు టెక్నాలజీ కానీ ఈ లోకం ఆ టెక్నాలజీని ఎంటర్టైన్మెంట్ కొరకు వాళ్ళ సంతోషం కొరకు వాళ్ళ ఆనందం కొరకు అవి వాళ్ళు వాడుకుంటున్నారు కానీ అది మటుకు ఖచ్చితంగా దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు ఆ జ్ఞానము మనుషులకు అనుగ్రహించింది ఎట్లా ఈ టెలివిజన్ ఇంటర్నెట్ ఈ రేడియో స్టేషన్స్ వీటన్నిటిని ఏరీతిగా మనుషులు నడిపించాలనో దేవుడికి జ్ఞానమే దాన్ని దేవుని మహిమ కొరకే వాడుకోవాలా అన్న విషయాన్ని మనుషులు గ్రహించలేని శక్తి ఉన్నారు మనం అట్టు దాన్ని వాడుకోవాలి మన చే శక్తి నన్ను కొలది మీకు జ్ఞానం ఉంటే నాలెడ్జ్ ఉంటే అవి నేర్చుకోండి వాటిని వాడుకోవడం నేర్చుకోండి అట్లీస్ట్ అట్లీస్ట్ అవన్నీ ప్రోగ్రామ్స్ తేజయానికి రాకపోయినా అట్లీస్ట్ అది ఆ స్టేషన్ ఎట్లా పెట్టుకోవాలని నేర్చుకొని వాకినడం నేర్చుకోవచ్చు మీ మీ మొబైల్ ఫోన్స్ల్లో వినొచ్చు ఇందులో నేను చాలా మంది మీ మొబైల్ ఫోన్స్లల్లో ఎట్లా మనం మనం ఇక్కడ రికార్డ్ చేస్తున్న ప్రోగ్రామ్స్ వినొచ్చు అనేది టి మీకెక్కడ ఉన్నా కానీ మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడ రికార్డ్ అవుతున్న మెసేజెస్ ప్రపంచం అంతటా వింటున్నారు మనుషులు రకరకాల ప్రాంతాలు ఆస్ట్రేలియాలో వింటున్నారు ఇంగ్లాండ్లో వింటున్నారు యునైటెడ్ స్టేట్స్ లో వింటున్నారు మనుషులు ఇంకెక్కడ వింటున్నారో మనకు తెలియదు చాలా మంది మట్టుకు తెలియని వాళ్ళందరూ మెసేజ్లు పంపిస్తూ ఉంటారు మిమ్మల్ని చూడాలని ఉన్నాను నన్ను చూస్తే వస్తుంది మీరు మీ వాక్యాలు వింటున్నాము మిమ్మల్ని మేము చూడాలనుకుంటున్నాము అంటారు మమ్మల్నిగా చూడాల్సింది మేము చెప్తున్న వాక్యంలో ఉన్న వాణి చూడాలి కదా మేము చెప్తున్న వాక్యంలో ఎవరున్నారో వాళ్ళని చూడాలి కదా నన్ను చూస్తే ఏమొస్తుంది కదా అదేం రాదు సరే మీరు ఇక్కడికి వస్తుంది అందుక కాదు కదా ఎస్టర్ అంతే కదా నన్ను చూస్తే మీకు ఏమి రాదు ఉన్నది పోతుంది ప్రభుత్వం మనం నేర్చుకోవాలి సార్ ఎందుకంటే ఆయననే మనల్ని రక్షించుకున్నవాడు ఆయన మిమ్మల్ని పుట్టించిన వాడు ఆయన మిమ్మల్ని పోషించేవాడు గాయపరచు వాడు నేనే స్వస్థపరచువాడును నేనే ఇవన్నీ ఎందుకు ఎందుకు భేయపరచిండు అన్న విషయం మనం అర్థం చేసుకోకపోతే ప్రవ్వనని స్వస్తపరచ ప్రవ్వ అనే ప్రార్థన చేస్తాము నేను ఒక ఒక నెల నుంచి ఈ ప్రశ్న కొంతమంది బ్రదర్స్ చేస్తే నేను ఎదుర్కొంటున్నాను నేను ఎవరికి అన్యాయం చేయలేదు నాకెందుకు ఈ శ్రమ అంటున్నాడు బ్రదర్ నేను ఎవరికి కష్టపెట్టలేదు అందరికీ నేను సాయం చేసిన వాళ్ళు నాకెందుకు ఈ శ్రమ శ్రమ అనుభవి అనుభవ శ్రమలో అను ఉన్నవాడిని నేను చెప్పాల యోగు కాలంలో తన సహోద తన స్నేహితులు చెప్పినట్టు చెప్పాలని నువ్వు ఒకవేళ పాపం చేసినవేమో అని ఎలిఫస్ అనడా లేదా నువ్వేమో దేవుని దూషించినవేమో నీ తప్పులు ఒప్పుకోము అని అంటడం చిన్నోడు ఎలిఫస్ బుద్ధి చెప్తున్నాడు ఆ ముగ్గురు స్నేహితులు తర్వాత చిన్నోడు ఎలిఫస్ ఆయన కళ్ళ ముందు పోటీ పెరినోడు వాడు కూడా బుద్ధి చెప్తున్నాడు యోగు యోగు దేశంలో చాలా పెద్దోడు అనుభవశాలి వాడు చిన్నవాడు అప్పుడే కొట్టి పెరిగి ఆయన ముందు యవనస్తుడు అయిపోండు ప్రార్థన వాక్యంలో బలపడి ఇంకేదో చర్చ నడిపిస్తుందేమో ఆ యవనస్థుడు వచ్చి దేవుడు నాకు బయలుపరిచిండు నువ్వు పాపం చేసినవేమో నిన్ను ఒప్పుకోమంటున్నాడు కోపం వస్తుందా లేదా ఎవరికైనా యోగు కోపం రావాలా కానీ యోగు దాన్ని భరిస్తున్నాడు ఆ రీతిగానే ఉంటుంది శ్రమలో ఉన్నవాడికి నువ్వు పాపం చేసినవు అందుకే నీకు శ్రమ వచ్చింది అంటే వాడికి కోపం వస్తుంది కాబట్టి మనం అట్ట చెప్పలేము వానికి వానికి వాక్యపరంగా చెప్పాలా నీవు ఎందుకు శమల గుండా పోతున్నావు శమల గుండా పోతే ఆయన ప్రేమిస్తుండే కాబట్టి శమలగుండా బోనిస్తున్నాడు ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే ఇంతకుముందు లేదా ప్రేమ ఆయన నీ మీద ఆయన ప్రేమ నీ మీద ముందుగానే ఉన్నింటి నిన్ను కాచి కాపాడేవాడు కదా తన రెక్కల క్రింద నువ్వు ఆయన ప్రేమల నుంచి బయటికి పోయినవేమో అందుకే శమల పాలైనవేమో ఆయన శమల నిన్ను బోనిచ్చిండేమో నువ్వు ఆయన తండ్రి తిన్నప్పుడు నిన్ను ఆదరిస్తుండేమో ఇవన్నీ ఎట్లా మనము చెప్పగలము శమలకుండా పోతున్న వాళ్ళకి చాలా కష్టం ఇది గొప్పజనానికి ఇవన్నీ చెప్పడం చాలా కష్టం కానీ దేవుడు తన కృపను మనకు అనుగ్రహించండు మనం వీటిని చాలా జాగ్రత్తగా వాళ్ళకి చెప్పాలా ఓర్పు సహనాలు చాలా అవసరం మనకు ఒక్కొక్కరికి ఇవన్నీ విశదీకరించి చెప్పాలంటే ఎంతో ఓర్పు కావాలా ఎంతో టైం కావాలా కానీ రోజుల టైం ఉందా టైం లేదా అన్నికి టైం ఉంటుంది కానీ అన్నికి టైం ఉంటుంది న్యూస్ పేపర్ తేడానికి టైం ఉంటుంది కిచెన్లో టైం ఉంటుంది టీవీ రూమ్లో టైం ఉంటుంది స్నేహితులతో పాటు కలిసి తినడానికి టైం ఉంటుంది పార్టీలు చేసుకోవడానికి టైం ఉంటుంది అన్నిటికీ టైం ఉంటుంది వాడు అట్లా చేస్తాడు అంటే నేను మీ అంతా మీరు చేస్తారంటేనే దుష్టుడు అట్లా ఎందుకంటే వాడు సమయాన్ని దోచుకుంటాడు ఉంది అందుకే సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోమని హెచ్చరించుంది దేవుడు వాడు అట్లా దొంగలిస్తాడు ఈ సమయాన్ని ఎటో అటు ఎటో అటు డివేట్ చేస్తుంటాడు కానీ మనమే స్మార్ట్ గా తప్పించుకుంటుండాలా జాగ్రత్తగా తప్పించుకోవాలి ఎందుకంటే తప్పించుకోవాలా అన్నది దేవుడే మనం చూపించింది మనము చిక్కబడకుండా ఏ రీతిగా తప్పించుకోవాలా అది అందుకే పాముల వల్లే వివేకులైన తప్పించుకుంటుంది అది పౌరం వల్లే నిష్కలంకులైన అంటే పరిశుద్ధంగా జాగ్రత్తగా ఉండాలి మనం పవిత్రం ఉండాలి ఆయన కొరకు సమర్పింపబడ్డ జీవితం ఉండాలి కానీ తప్పించుకోలేదు ఈ లోకస్లను చూసి నేర్చుకోండి వాళ్ళు ఎట్లా స్మార్ట్గా ఉంటారు అనే విషయాన్ని కూడా హెచ్చరిస్తున్నాడు కాబట్టి జఫన్య అంటే దేవుడే దాచును అన్న విషయమే మనం ధ్యానిస్తున్నాం కాబట్టి మొదటి అధ్యాయం అంతా జఫన్య మొదటి అధ్యాయమంతా జఫన్య తన సొంత రక్త సంబంధులకి ప్రవచిస్తున్నాడు వ్యతిరేకంగా అన్న విషయాన్ని మనం కొంతకాలం మీద ధ్యానించినాం తన రో తన సొంత రక్త సంబంధులకు వ్యతిరేకంగా ప్రకటిస్తుండ్రు మీరందరూ ఇట్లా జీవిస్తున్నారు అని ఎట జీవిస్తున్నారు మొదటి అధ్యాయం అంతా వాళ్ళు అన్య జనుల అభ్యసించిరి అని మనం ధనించడం అన్ని జనులాగా జీవించారు అన్య కదా ఐదవ వారి చూస్తాం వాళ్ళు ఆకాశ సమూహంలో మొరొక్కిరి బలుదేవత తమకు రాజు అను దాని నామమును బట్టి మొక్కిరి రాజకుమారులు అన్ని దేశస్తుల వల్లే వస్త్రులు వేసుకున్న వారిని అందరినీ నేను శిక్షించను కాబట్టి అన్ని జిల్లా ఆచరణను అభ్యసించిన వీరిని నేను శిక్షిస్తా అని దేవుడు ఈ మొదటి అధ్యాయం అంతటా ప్రకటించండి వారిని నేను శిక్షిస్తా అన్న విషయాన్ని ముఖ్యంగా పదవ అధ్యాయము పదకొండు పది పదకొండు నుంచి వాటిలన్నీ చూస్తే పదిహేడవ వచనం వరకు ఏ రీతిగా నేను వారిని శిక్షిస్తా అన్న విషయాన్ని హెచ్చరించింది కఠినంగా వారిని నేను శిక్షిస్తా అని దేవుడు హెచ్చరించింది యహో దృష్టికి పాపము చేసి గనుక నేను వారి మీదికి ఉపగ్రహము రప్పింపబోచున్నాను వారు బృడ్డివారి వలె నడిచెదరు యుగ సమాప్తిలో వారి రక్తము దుమ్ము వలె కారును అంటే అంత ప్రపంచం అంతటా ఇది వారి మాంసము పెంట వలె ఫారవేయబడను ఎక్కడ చూసిన శరీరంలో ఉంటాయనండి నీ వెండి బంగారంలో నిన్ను తప్పింపలేవు నువ్వు ఎంత ధనిక్ పోయినా నిన్ను నీకు ఎత్తి పొస్తావు నిన్ను కాపడవు అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తున్నాడు రెండవ అధ్యాయం అంతటా మనము ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాం ఈ గుంపులు ఎవరు అనేది రెండవ అధ్యాయం అంతటా గుంపులు చూస్తూ నాలుగు క్రైస్తవ గుంపులు మనకు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి ముఖ్యంగా నాలుగు దేశాల గురించి మనం ధరించినాం అక్కడ కదా మొదటిది ఫిలిస్తీయా దేశము ఆయుధవ అధ్యాయ వచనం నుంచి చూస్తాం రెండవ అధ్యాయము ఆయుధవ వచనం నుంచి ఫిలిస్తీయా దేశము దాని తర్వాత ఫిలిస్తీన్ల దేశమైన కనాను అంటే కనాను దేశమైన ఫిలిస్తీన్ కనాన్ కనా చిన్న భాగం అంతే దాని తర్వాత అటు అవరం ఇష్టం మనం మోయాబీలను అమోనీలను ఎనిమిదవ అర్షంలో మోయాబు వారు దాని తర్వాత అమోను అంటే ఒక గుంపు మోయాబు అమోనియులు వీళ్ళు ఒకటే రక్త సంబంధికులు కదా దాని తర్వాత ఐగుప్తు మరియు ఇథియోపియా చివరిగా పదమూడవ అర్షంలో ఇథియోపియా లేక ఇంగ్లీష్ బైబుల్లో ఇథియోపియా ఉంది తెలుగు బైబుల్లో మనకు కూసు దేశం అనుంది కూషియులు కూసు దేశం అనేది ఇథియోపియా సంబంధించింది కాబట్టి ఐగుప్తు మరియు కూసు ఒక గుంపది బాగా అర్థం చేసుకోండి ఫిలిస్త రెండు కలిసి ఉంటాయి అట్లనే ఐగుప్తు కూసు కలిసి ఉంటాయి మోయాబు ఆమోను కలిసి ఉంటాయి కాబట్టి ఇందులోని ఆత్మీయ శక్తి మనం అర్థం చేసుకోవాలా సర్పములు తేళ్లు కలిసి ఉంటాయి ఎప్పటికైనా వారి చుట్టూ గొప్ప జనం అనుకుని ఉంటుంది ఎందుకంటే సర్పములు చాలా పవర్ కలవి వాటి చుట్టూ గొప్ప జనం ఎప్పుడు ఏదో లాభం కలుగుతుంది నాకని వీళ్ళన్ను ఎందుకంటే నేను వాళ్ళకి నా డబ్బు ఏదో రూపకంగా కానుక రూపకంగానో పన్ను రూపకంగానో ఇస్తున్నాను వాటి వాళ్ళని కాపాడుతారో వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళని ఎప్పుడు కాపాడరు వీళ్ళు వారు వీళ్ళని ఎప్పుడైనా దోచుకుంటారు యుగ సమాప్తిలో క్రైస్త సంఘం అంటే తయారైంది జాయిస్ మేయర్ మినిస్ గురించి మీకు తెలుసు కదా జాయిస్ మేయర్ అని ఆయన గురించి తెలుసు కదా మీరు ప్రపంచం అంతటా చాలా గొప్ప సేవకురాలు అనేసి పేరు బేట్ కానీ తన సొంత బాడీ గార్డు తన భార్యని తన పిల్లల్ని చంపేసి అది పెద్ద కేసు నడుస్తుంది ఆయన కోర్టు పోవడము ఇవన్నీ జరిగింది దేవుడు ఇవన్నీ మనకి ఎప్పుడో చూపించింది వీళ్ళందరూ ఎరితిగా మోసంలో ఉంటారన్న విషయం ఆయనకి తెలుసంట ముద్దుగాని ఇవన్నీ జరగబోతున్నాయి అనేసి క్రైస్తవ సంఘాలు ఏ రీతిగా పతనమైపోతున్నాయి వాళ్ళలో అపవిత్రత దండ వ్యామోహము స్వార్థము ఆడంబరంగా జీవించడము అండ్ కొత్త కొత్త కొత్త కొత్త విధాలు కనుక్కోవడం మనుషుల్ని ఆక్రహించుకోవాలంటే రకరకాల పద్ధతులు రకరకాల మార్గాలు రకరకాల బోధలు ప్రకటించడం వాళ్ళు నేర్చుకుంటున్నారు వాళ్ళకి అది చాలా ఆసక్తి అన్నట్టు వాళ్ళకి సరే అవన్నీ మనం మనకు అవసరం లేదు అవన్నీ మనకి మన ప్రభు ఉంటే చాలు ఆయన వాక్యం ఉంటే చాలు మనకి కాబట్టి రెండవ అధ్యాయం అంతా ప్రపంచంలోని దేశాలు ఏరితూగా శిక్షకు పాత్రులు అన్న విషయాన్ని మనం ధ్యానించినాం కానీ ఆత్మీయ దృష్టి సరే బైబుల్ డిక్షనరీస్ బైబుల్ కామెంటరీస్ చూస్తే ఈ నాలుగు దేశాలు ప్రపంచం ఒకప్పుడు చాలా పెద్దయి ముఖ్యంగా చివరిది అసూరు కదా అది మనం పదమూడవ వచ్చినంలో నాలుగవది అది ఉత్తరం అంటే అయితే నార్త్ తూర్పు అంటే ఈస్ట్ పడమట అంటే వెస్ట్ ఉత్తరం అంటే నార్త్ దక్షిణం అంటే సౌత్ తూర్పు పడమట ఉత్తరము దక్షిణ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఉత్తరము దక్షిణ తూర్పు పడమట ఇంగ్లీష్ చెప్తప్పుడు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అంటాము తెలుగులకి వస్తే ఉత్తరము పడమట దక్షిణము ఉత్ అంట కదా సరే తూర్పు అంటాము తూర్పులో మోయాబు మరియు అమోనియులు ఉంటే పడమటి దిక్కు ఫిలిస్తీన్ ఉత్తరమునో అశూరు దేశం ఉంటే దక్షిణంలో ఐగుప్తు కూషు లేక ఇథియోపియా ఇంగ్లీష్ బమిలో ఇథియోపియా ఉంది తెలుగులో కూషు తేడా కాబట్టి మనం ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలా ఉత్తరం ఎప్పుడు బాగా అర్థం చేసుకోండి ఉత్తరం అంటే నార్త్ ఉత్తరం అంటే నార్త్ అది ఎప్పుడు పైన ఉండేది ఉత్తరం అంటే సాధారణంగా నార్త్ ఇండియా అంటే పైనుంది అంటారు కదా రాసుకున్నట్టే పైనటది అంటే అది అట్లా అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడు ఉత్తరం అంటే పైనండేది అని అర్థం దక్షిణం అంటే కిందుండేది అని అర్థం కాబట్టి ఉత్తరము దక్షిణ తూర్పు పడమట అంటే మొత్తము అని అర్థం ప్రపంచమంతట అని అర్థం కాబట్టి రెండవ అధ్యాయం అంత ప్రపంచమంతట దేవుని బిడ్డలు ఎట్లా తయారైందనే విషయమే అక్కడ మనం చూస్తాం కానీ మత మత క్రైస్తవులు దాన్ని ప్రకటిస్తేప్పుడు మతయాజకులు దాన్ని ప్రకటిస్తేప్పుడు ఫలాని దేశం ఫలాని దేశం చెప్తారు వాళ్ళు కానీ మనకు అర్థమైంది అది మన కాలానికి సంబంధించిన వాక్యం అది అవి బైబుల్ డిక్షనరీస్ అలా ఉండవు అవి బైబుల్ డిక్షనరీస్ రెండు మూడు వందల సంవత్సరాల క్రితం రాయబడ్డాయి ఆ రోజుకి అవి బయలుపరచబడలేదు వాళ్ళకి ఇంకా శరీరంగా ఆ లేయర్నే బయలుపరచబడ్డాయి ఆ వాక్యాలు కానీ మనకి దేవుడు యుగ సమాప్తిలో ఇవి మనకు సంబంధించిన వాక్యాలు అప్పుడెప్పుడో ఉన్న కూస దేశము అప్పుడెప్పుడో ఉన్న మోయాభామను ఇప్పుడు ఎక్కడుంది అవి మోయాభామను ఎక్కడున్నాయి అవి లేవు కదా ఇప్పుడు ఆ దేశాలు లేవు కాబట్టి ఫిలిస్తీన్ దేశం అంటే మనం ఆమోస గ్రంథంలో చూసినాం కదా కొంతకాలం కిందట కప్తూరు దేశం నుంచి దేవుడు వరకు తీసుకొచ్చిందనేసి ఒకసారి చూడండి ఆమోస గ్రంథం ఆమోస గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో దేవుడి ఆ దేశాన్ని బాధన దేశంలోకి ముందుగా తీసుకొచ్చండి అబ్రాహాం కంటే ముందు ఎందుకు తీసుకొచ్చిందనే విషయాన్ని మీకు అటుపై వరం చూపించాడే చూడండి ఆరో తొమ్మిదవ అధ్యాయము ఏడవ అక్షయం చూడండి ఇస్రాయేల్ ద్వారా కూషీలను నా దృష్టికి సమానులు కారా కాబట్టి కూసి ఎవడు ఇసైల్ ఎవరు వాళ్ళందరూ దేవదృష్టి సమానము అన్న విషయం కాబట్టి ప్రపంచమంతటా ఇసైల్లాగా విస్తరించబడ్డవాళ్ళు ఆ వాక్యం ఈరోజు నీకు బాగా అర్థం కావాలి ప్రపంచమంతటా వీళ్ళు విస్తరించబడ్డారు అంటే ఆత్మీయ ఇసా గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ వీళ్ళందరూ నాకు సమానులు కారా కూడా నాకు సమానం కదా నేను ఐగుప్తూ దేశంలో నుండి ఇస్రైలులను చూడండి ఆయన ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎట తీసుకెళ్తాడు మనుషులైన ఇది చాలా ఆశ్చర్యకరం నేను ఐగుప్త దేశంలో నుండి ఇస్రాయిల్లను కప్తూరు దేశంలో నుండి ఫిలిస్తీన్లను కీరు దేశంలో నుండి సిరియల్ ను రప్పించి తిని ఆయన ముందుగానే బిడ్డ అందరినీ బయటికి రప్పించండి రప్పించి వారి ద్వారా ఆయన మహిమ పొందుతున్నాడు ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా ఒక దేశంలో నుంచి ఇంకొక దేశాన్ని తీసుకొస్తున్నాడు ఇంకో దేశం నుంచి ఇంకో దేశం తీసుకొస్తున్నాడు క్రైస్తవులంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అబ్రాహ్మ సంతానం కదా మనం అంతా ఎట్లా శారీరకంగా ఆత్మీయంగా మనం అబ్రామ్ సంతానమైన ఎట్లా యేసు ప్రభుత్వ విశ్వాసం ఉంచడం వల్ల మనల్ని అబ్రామ్ సంతానంగా పిలుస్తున్నారు మనం అబ్రాహ్ సంతానం ఎందుకంటే యేసు ప్ర ప్రభు పక్షంగా ఉన్న మీరే ఆ సంతానం నుండి అబ్రాహ్లా చేపడ్డ వాగ్దానం యొక్క వారసులు సంపూర్ణంగా ఆ వాగ్దానాలు మనకు చేపడ్డాయి అంటే ఇవి శారీరకంగా ఉండే ఈ వాగ్దానాలు కానీ కావు కూడా వాళ్ళకు వర్తించదు ఈ రీతిగా మనం చెప్తే వాళ్ళకి ద్వేషం మన మీద క్రైస్తులంటే ద్వేషం కానీ యేసుక్రీస్తు పక్షంగా మనం మనం ఉన్నందుకు ఆ సంతానమే క్రీస్తు కాబట్టి అబ్రాహ్ సంతానము అబ్రాహ్ములకు దేవుడు చేసిన వాదనలన్నీ మనకి అనుగ్రహించబడ్డాయి కాబట్టి నువ్వు ఇప్పుడు నీకు ఆ అధికారాన్ని అనుగ్రహించిన దేవుడు ఆ కలవరిశల్ తన మరణం పొంది సైతాని మీద విజయం పొంది ఆ అధికారానికి ఇచ్చి నువ్వు ఆ అధికారాన్ని నీ వాడుకోవాలా నీ శ్రమల మీద నీ కష్టాల మీద నీ అనారోగ్యం మీద ఆయన అధికారాన్ని వాడుకోవాలా అది విధానం అది అపవాదిని ఎదిరించమన్నాడు ఎందుకు ఎదిరించమన్నాడు అపవాది ఎదిరిస్తే అప్పుడు వాడు మీ ఎదురుంచి పారిపోతాడు ఎందుకు పారిపోతారు ఎట్లా ఎదిరిస్తావు నీయంత్రణం ఎదిరించలేవు ఆయన అధికారాన్ని వాడినప్పుడే వాడు పారిపోతాడు సరే ఆయన అధికారం ఎక్కడుంది ఆయన వాక్యంలోనే ఉంది ఆయన వాక్యం ఎక్కడుంది బైబుల్లో ఉందా నీ హృదయంలో ఉందా నీ హృదయాలకు రావాలా వాక్యం వాటిలో అనుదినం ఈ వాక్యాన్ని జనిస్తున్నప్పుడు నీ హృదయాలు వచ్చినప్పుడు నీకు ఆయన అధికారం వస్తుంది ఆయన ఆ వాక్యం చేతనే సైతన్ ఒడగించిండు నలభై దినములు ఉపాసం ఉంది తర్వాత ఆకలితో ఉన్నప్పుడు సైతాన్ని శోధించిండ్ర అప్పుడు ఆయన నలభై దినములు దేవారత్ ఉపాసం ఉన్నాక అపవాది చేత శోధించబడటకు అరణ్యంలోనికి కొనిపోబడెను ఎవరు ఆయనని నడిపించారు బాగా అర్థం చేసుకోండి ఈ విధాలలో నీకు ఎప్పుడు అర్థం కావాలా ఆయన శోధించబడటకు కొనిపోబడెను ఆయనంతటి ఆయన పోలేదు ఆయన కొనిపోబడే నువ్వు ఎందుకు కొనిపోబడే నువ్వు ఎవరు తీసుకొని పోయిన చోధించోటకు ఇవన్నీ మనకి బాగా అర్థం కావాలి ఇప్పుడు ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోవాల ప్రవ్వ ఇది నీ వల్లనే కలిగినది అని నువ్వు చెప్పగలవా ధైర్యంగా ఆయన ఆజ్ఞ లేని తల వెంట గల ఒకరి కూడా రాలేదు ఇది నీ వల్లనే కలిగింది ప్రవ్వ నేను చెప్తాను వాడని దూషిస్తుంటా అంటే దావి అనడు దావిదేమన్నాడు యో అబ్బనడు ఒక్క మాట నాకు సెలవి రాజా వానిపై క్షీర చేస్తా అంటే వద్దు యోబాబు అంటున్నాడు దేవుడే వానికి అవకాశం ఇచ్చిండు దేవుడే వాణ్ణి తిట్టేటట్లు అట్లా ఏర్పరచుకున్నప్పుడు మనమెందుకు అడ్డగించాలా ఎందుకంటే దావేదికు అర్థమైంది దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోతే వాడు తిట్టడు నిన్న తిట్టాలంటే దేవుడు ఆజ్ఞ ఈ విషయం బాగా అర్థం చేసుకోండి సర్పంలోనూ తేళ్ళలో మీదికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు దేవుడే వాటికి పర్మిషన్ ఇచ్చిండు నన్న దగ్గర నువ్వు నువ్వు కానీ నువ్వు అంటున్నావు ఈ దినానికి దేవుడు వాణ్ణి అక్కడ నియమించుకున్నాడు నన్ను తిట్టడానికి అని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు అక్కడ అర్థం చేసుకున్నప్పుడు నీలో ఏంది బలహీనత అనేది నువ్వు అర్థం చేసుకుంటావు దావిధి తప్పు చేసినాకనే జరిగింది అదంతా తను తప్పుదం చేసినాకనే అవన్నీ జరిగినాయి ఆ రీతిగా తన బిడల్ని తన భార్యను తీసుకుని అరణ్యంలోకి పోవడం అది ఉపమానీతిగా అర్థం చేసుకోవాలి శ్రమలకుండ పోవడం గొప్ప జనం చివరికి తిరిగి తన రాజ్యాన్ని పొందుకోవడం శమలు అనుభవించినా కానీ దావేద తిరిగి తన రాజ్యాన్ని పొందుకున్నాడు తన సొంత కొడుకే అతన్ని చంపడానికి వెంట వచ్చింది కదా అంతకంటే ముందు తన సొంత మామనే అతన్ని చంపాలనుకున్నాడు ఇవన్నీ మనం అర్థం చేసుకుంటాం రక్త సంబంధికులు కొంత కష్టమే కదా భరించడం కష్టమే దాని బంధుల్లో మనం చూసినట్లు ఆ యొక్క చూసినట్లు మనకి తప్ప ఇవన్నీ కొంతకాలం మనము మన శరీరాలు క్షణిస్తా ఉంటాయి ఈ రీతిగా వీటిని మనం భరించాలా సరే ఉపశమనం వస్తుంది టెంపరీ ఉపశమనం ఇదంతా నువ్వు మందులు వేసుకుంటావు టెంపరీ కొంత ఫిట్నెస్ ఇవన్నీ టెంపరీ ఇవన్నీ మనం ఎదుర్కోవాలా తప్పదు ఎందుకంటే అవన్నీ మన శరీరాలని కొడతా ఉంటాయి ఏదో రీతిగా అడ్డగించాలని సంపూర్ణంగా నీకు స్వచ్ఛత ఇప్పుడు జరగదు నేను ఖచ్చితంగా చెప్తాను మీకు నేను అది నేను ఎక్కడ నేర్చుకుంటాను తిమోతి నుంచి నేర్చుకుంటున్నాను పావులు కూడా అంటాడు తన శరీరంలో ముళ్ళు ప్రవ్వ ఎంతకాల నేను భరించాలి ముళ్ళు తీసే ప్రవ్వ అంటే నేను తీయను అన్నాడు ఉండని నీకుంటేనే మంచిది అది ఆ ముళ్ళు నీకుంటేనే మంచిది నువ్వు నన్ను మర్చిపోవు నా కృప నీకు ఉంటేంది కృప అసలైంది విషయం జ్ఞాపకం చేస్తుంది తిమోతికి అంతే కడుపు నొప్పితో బాధపడేవాడు సేవలో అందుకే పౌన్ అనేవాడు నీ నొప్పి కొడుకు కొంచెం కొంచెం కొంచెం ద్రాక్షరసం తాగమని చెప్తాడు అక్కడ ఉంది వాక్యం కొంచెం ద్రాక్షరసం తాగు అంటే ద్రాక్షరసం తాగితే కడుపు నొప్పి పోతుందేమో నాది వెళ్ళదు అది మీకేం చెప్తలేండి ద్రాశ్వాసం తాగానే మీకు కడుపునొప్పి ప్రాబ్లం ఉంటాయండి కొందరికి ద్రాశ్వాసం పడదు అలర్జీ సరే మీరు అని అన్ని దేవుడే కదా మరి ఎందుకు అలర్జీ అన్ని విశ్వాసంతో తినేస్తే అయిపోలే అనిపిస్తా లేదా అది నిర్లక్ష్యం అది నిర్లక్ష్యం అని చెప్పిండు ఏమీ తినాలా ఏమీ తినొద్దు అని చెప్పి లేదు అది పాత కాలము అపోష్టకార్యం కోసం అని తినమన్నాడు నేతుర్ని అది మెంటల్తనం పేతురు చూపించింది నిజంగా తిన్నమని చెప్పలేదు చంపుొందినామని చెప్పలేదు పేతురే తర్వాత చెప్తాడు నాకు ఇప్పుడు అర్థమైంది ఈ దర్శనం యొక్క అర్థం ఏంటి అని అన్ని కూడా రక్షించడం ఆ దర్శనానికి సాదృశ్యం నిజంగా జంతువులను చంపకొందినమని నాన్ వెజిటేరియన్ కామని చెప్పలేదు అక్కడ ఇవన్నీ మనము క్రైస్తవ సంఘంలో ఫారుమారు చేసుకుని వాటిని మనం అనుసరిస్తున్నాం ఆ కప్తూరు ఏడవ వత్సరంలో మనం చూస్తున్నాం కప్తూరు దేశంలో నుండి ఫిలిస్తీన్ తీసుకొచ్చిన దేవుడు కొంతకాలం చాలా నుంచి ఇంగ్లీష్ బైబుల్లో కప్తూర్ అంటే క్రీట్ అని ఉంది స్థలం దాని పేరు క్రీట్ ఐలాండ్ అని ఉంది ఆమోస్ గ్రంథంలో చూస్తే క్రీట్ ఐలాండ్ అనేది సముద్రం మధ్యలో ఉండేది ఒక చిన్న భాగం వాళ్ళు అందులో ఉండేవాళ్ళు వాళ్ళు అక్కడుండి పైరెట్స్ లాగా ఆ సముద్రంలో ఎవరన్నా ఓడలు ప్రయాణం చేస్తుంటే వర్తకులు వాళ్ళని పోయి అటాక్ చేసి వాళ్ళని చంపేసి వాళ్ళ ఆ ఓడలో ఉండే వస్తువులన్నీ దోచుకుంటే ఫిలిస్తీన్ ఒకప్పుడు ఆ కప్తూరు ద్వీపంలో ఉంటూ అయితే ఆ రీతిగా వాళ్ళు తిరిగినప్పుడు అది మునిగిపోయింది ఆ ద్వీపము కొంతకాలానికి నీళ్ళలో మునిగిపోయినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఎక్కడ పోక తెలియక పాలిస్తే దేశంలోకి వచ్చి పడ్డారు అబ్రహాం కంటే ముందే అది ఎవరు తీసుకొచ్చిందనే విషయము ఆమోసక్కడే చూపిస్తాడు మనకి ఇంకెక్కడ చూపించారు బైబుల్ ఎంతట ఎక్కడ చూసినా మీకు దేవుడే తన ప్రజల కంటే ముందే కప్టోరు దేశంలో నుండి ఫిలిస్తీన్లను రప్పించారు అబ్రామ్ కంటే ముందే వీళ్ళు పోయి అక్కడ సెటిల్ అయిపోయారు అందుకే అబ్రాము తను ఆ యొక్క వాళ్ళని తీసుకొని అక్కడికి వచ్చినప్పుడు తన పని వాళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి అదే ఫిలిస్తీన్లు అబ్రాహ్ము కాలం మొదలుకొని ఆ సంసోను కాలం వరకు చూస్తాం కదమ్మా ఫిలిస్తీన్ల సర్దారులు సంసలను ఎంతగా హింసిస్తారు వాళ్ళు అప్పటికీ దాని టెంపుల్స్ కట్టుకొని దాగోని దేవతకి మందిరాలు కట్టుకొని వాళ్ళు రాజులు సంసోను వాళ్ళు ఆ దాగోను మందిరంలోని యొక్క స్తంభం స్తంభానికి కట్టేసి అతన్ని కండ్లు ఉడబెరికి చిత్రవర్ధం చేస్తుంటారు అది గొప్ప సాదృశ్యం ఈ విషయం మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలా సంసోను సాదృశ్యం ప్రధాన ఇద్దరు సాక్షులు గొప్ప సాదృశ్యం వాళ్ళను మరణించక ముందు అభిషేకం వాళ్ళకి అప్పుడు జరుగుతుంది అప్పుడు వాళ్ళ సత్యం బయపరచబడుతుంది కానీ చాలా లేట్ వాళ్ళు అప్పుడు ఆయన గురించి సాక్ష్యమిస్తారు అన్నది అక్కడ వాక్యం ఇద్దరు సాక్షుల గురించి మనం ధ్యానించినప్పుడు వాళ్ళు చివరికి అప్పుడు సత్యాన్ని గ్రహించి అద్భుతాలు అన్నీ జరుగుతా ఉంటాయి అప్పుడు సాక్ష్యం ఇస్తుంటారు అప్పుడు వారి మెడల మీద కత్తులునే మీరు చూస్తారు ఎప్పుడన్నా అది ధ్యానించినప్పుడు అది గొప్ప జన సదృశ్యం కానీ ప్రపంచమంతటా క్రైస్తవులు ప్రకటించేది ఒకటే గొప్ప సేవకుల దోగం లేకపోతు ఇసాయల్ దేశంలో నుంచి ఏ ఇసాల్ దేశం గురించి అది శారీరకమైనది ోధ కానీ మనకి ఎవరు చూపించింది వాళ్ళిద్దరు గొప్ప జనం సంతోషం మనకి ఎప్పుడైనా అవకాశం ఉంటే తిరిగి వాటిని మనము ధ్యానిస్తాం కానీ ఈ రోజు మనకు ఈ మూడవ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన వాక్యాలు ధ్యానించి మనం ముగించుకుందాం మూడవ అధ్యాయాన్ని మనము పోయిన వారం ఆరంభించినందుకు కానీ దీర్ఘంగా దాన్ని ధ్యానించలేదు మూడవ అధ్యాయం అంతా ఏ రీతిగా దేవుడు ఆ అపాస్టెడ్ చర్చ్ లేక అవిధేయత కలిగిన చర్చ్ మత ఆచరాలకు బానిసైపోయిన ఆ క్రైస్తవ ఏ రీతిగా శ్రమ పాలవుతుంది ఏరీతిగా శిక్షను అనుభవిస్తుంది అన్న విషయాన్ని మూడవ అధ్యాయంలో చూపిస్తాడు దాని తర్వాత మూడవ అధ్యాయం ముగింపు చూస్తే గొప్ప జనం హతసాక్షులై దేవుని శనిలోకి రావడం అనే విషయాన్ని మనం చూస్తాం ఇది కచ్చితంగా చాలా జాగ్రత్తగా ధ్యానించాల్సింది ధ్యానించాల్సిన విషయమే కాబట్టి మూడవ అధ్యాయమంతా రెండు ముఖ్యమైన విషయాల గురించి మనం ధ్యానిస్తుంటాం మొదటిది ఏంటంటే ఆయన శాపం ఏరితి ఉంటుంది అన్న విషయం మొదటి వచనం నుంచి ఎనిమిది వర్షాల వరకు చూస్తాం ఆయన శాపం ఏదైతే ఉంటుంది అని మొదటి ఏడు వచనాలు దేవుని బిడల మీదకే శాపం అన్న విషయాన్ని మనం చూస్తాం ఎందుకంటే ఇందాక కూడా పేద రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో తీర్పు దేవుని ఇంటి వద్దనే కాబట్టి మొదటి ఏడు వచనాలు దేవుని బిడలకే శిక్ష అన్న విషయము మనం ఇక్కడ చూస్తాం క్లుప్తంగా చూడండి మొదటి వచనము ముష్కరమైనది భ్రష్టమైనది అన్యాయం చేయనది అగో పట్టణం నాకు శ్రమ ఒక పట్టణం గురించి చెప్తుంది అక్కడ సరే పట్టణము అన్నప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏ దేశపు పట్టణం అనేది ఆ పట్టణానికి ముందు పేరుంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు ఓహో ఈ పట్టణానికి సంబంధించినది అనేది బట్ నీ బాధ్యత ఇప్పుడు దాన్ని వెతుక్కోవడం ఆయన తప్పక దాన్ని బయలుపేరుస్తారు మనకి కాబట్టి ఆ పట్టణంలో మూడు రకాల గుణగడలు ఉన్నాయనే విషయాన్ని మనం ఆ పోయివరం జానించిన మొదటిది ముష్కరమైంది రెండవది భ్రష్టమైంది మూడవది అన్యాయం చేయనది ఈ పట్టణంలో ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి ఈ మూడు ఏ పట్టణంలో ఉందో ఆ పట్టణాన్ని నువ్వు ఇప్పుడు గుర్తుపట్టాలి కానీ కష్టం ఏంటంటే నువ్వు బైబుల్ కామెంటరీస్ డిక్షనరీస్ అయితే అవన్నీ ఏదో ఒక పట్టణం చూపిస్తాయి కానీ దేవుని యొక్క ఆత్మీయ నడిపింపు నీకున్నప్పుడు అదే రీతిగా ముఖ్యంగా మనం జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ధ్యానిస్తాం జేమ్స్ స్ట్రాంగ్ అనేవాడు చాలా సెవెల్ చాలా కాలము తన జీవితం అంతా త్యాగం చేసుకుని ప్రతి పదానికి అర్థాలు రాశాడు బైబిల్ని ప్రతి పదానికి అర్ధాలు రాసిండు ఆ పదం ఎక్కడి నుంచి పుట్టింది ఏ దేశం నుంచి పుట్టింది ఏ భాషలకి వెళ్ళి పుట్టింది దాని అక్కడ అర్థం ఏంది అది ఆ భాష నుంచి ఇంకొక భాషకి తర్జుమా చేయబడ్డప్పుడు దాని అర్థం ఏ రీతి ఉంది అని అంతగా విశదీకరించి రాసేడు ఆయన శ్రమ రాసినంతగా నేను అనుకుంటా ఇంకా ఎవరు రాకపోయింది ఈ సృష్టిలో అంటే మనిషి ఒక మనిషి ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మని నడిపించుకుంటేనే కానీ రాలేనట్ల బైబుల్ తర్జమ చేయడం కూడా అంత కష్టం అది అంత సునాయాసం కాదు ఎంతో మందిని ఎంతో మందికి విరోధంగా నువ్వు చేయాల్సి వస్తుంది ఎందుకంటే దుష్టుడు అంత సునాసంగా దాన్ని రాగాడు ఎందుకంటే ఒక భాషలో ఇది తర్జుమ చేయబడింది ఆ దేశంలో ఆ భాష మాట్లాడే వాళ్ళు ఎంతమంది వాటి వాడు దాన్ని కానియాడు కానీ ఖచ్చితంగా దేవుడు దాన్ని కానిస్తాడు అదే విధానం ఏ రీతిగా ఒక బిడని ఏర్పరచుకుంటాడు తన సేవకునికి ఏర్పరచుకుంటాడు వాడికి చాలా కష్టాలు ఉంటాయి ఎందుకంటే వాడు ఆ స్త్రీని హింసిస్తూ ఉంటాడు ఇది జరుగుతూనే ఉంటది కాలాలు కాలాలు కాలాలు కాలాలు యుగాలు యుగాలు జరుగుతూనే ఉంటది ఆయన వచ్చేంతవరకు వాడు హింసిస్తూనే ఉంటాడు ఆ స్త్రీని ఆమె ప్రసాదం పడుతూ పడుతూ ఖచ్చితంగా మగ శిష్యుని ప్రసాదిస్తూ ఉంటుంది అది నిదానం అది ఉపమాదికి మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఇప్పుడు మనం క్లుప్తంగా ఈ ఈ పట్టణం దేనికి సంబంధించిన విషయము ఆ మూడు గుణగణాలతో చూసుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం మొదటిది ముష్కరులు జేమ్స్ ట్రాన్ నంబర్ ఫోర్ లో ఏముందంటే ముష్కరులు అంటే తిరుగుబాటుదారులు అపవిత్రమైన వారు అనర్థం అది నేను మీకు చూపిస్తాను కిందనే ఉంది వాక్యము ముష్కరమైంది అంటే ముష్కరులు లేక ముష్కరులు అంటే తిరుగుబాటుదారులు అపవిత్రమైన తిరుగుబాటుదారులు అనర్థం భ్రష్టమైనది మూడవ రెండవ గుణగణం భ్రష్టత్వము అంటే కలుషితమైనది హేయమైనది కాబట్టి ప్రవర్త అయిన ధాన్యాలు చెప్పిన ప్రకారము పరిశుద్ధ స్థలంలో అపవిత్రమైన వస్తువు నిలిచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక యూద ఉన్నవాడు కొండలకు పారిపోవాలను చూసి వాక్యం మత్స్య శివార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం ఎన్నిసార్లు జరించిన అతికినట్లే ఉంటాయి అవి దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు కాబట్టి బ్రస్వత్వము అంటే హేయమైనది కాబట్టి ప్రార్థన చేసుకోవాలా బ్రస్వత్వం ఎక్కడుంది అంటే దేవుని పరిశుద్ధమైన ఉపకరణములను అపవిత్రపరిచిన కాలం అది మనం పాతడి పెద్ద కాలం చూస్తాం బెల్షాజర్ బెల్షాజర్ కాలంలో దేవుని మందిరాలు బంగారు పాత్రను తీసుకొచ్చి అందులో ద్రాక్షరసం పోసుకొని తాగిండు ఆ రాజు అప్పుడు ఆ గోడ మీద రాత కనిపించింది మెనే మెనే టెకిల్ హు కాబట్టి నీ దినములు లెక్కించబడ్డాయి అన్న అన్న వాక్యం అది ఎవరికి అర్థం కాదు ఆ దే ఉన్న వాడికి ఎవరికి అర్థం కాలేదు కాబట్టి దేవుడు అంతకంటే ముందే ఒకరిని పెట్టిండి రెడీగా ఒకరికి తప్పకుండా ఇవి అర్థమైతే చెద్ర మిర్శక్ అభ్యంతరం అర్థం కావు కానీ ధాన్యాలకి అర్థమవుతుంది అక్కడ కూడా మళ్ళా రెండు గుంపులు కనిపిస్తూ ఉంటాయి శత్రుఘ్ మిషక్ అభ్యర్థ వాళ్ళేనే అగ్నిగుండంలో వేస్తారు కానీ ధాన్యల్ని మాట్లాడు తప్పించుకుంటారు ధాన్యాలు ఆ విషయం మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలా ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు చెప్పబడ్డాయి శత్రుఘ్ మిషక్ అభ్యర్థున బుగ్గుడే ఆ బంగారు ప్రతిమని పూజించలేదా అందుకే కదా ఆయన వాళ్ళని పట్టుకొని అగ్నిగుండం వేసింది కానీ మన దా ధాన్యాల్ని ఎందుకు వేయలేదు అంటే ధాన్యాలు దొరకలేదా అందరూ ఆ ప్రతిమకు సాగిల పడి మొక్కాలా కదా ఎందుకు అక్కడ కనిపించలేదు ధాన్యలు కూడా అంటే ధాన్యాలు మొక్కింటాడా ఆయన మొక్కడు ఎందుకంటే జీవంలో దేవుని రోషం కలిగి జీవించినవాడు దేవుడు అతనికి ఎన్నో బయలుపరచండి నువ్వు బహుప్రియుడవు ధాన్యలు నాకు అంటే నువ్వు నాకు ఒక ఫ్రెండు అన్నాడు దేవుడు సాక్ష్యం ఇచ్చింది ధాన్యలు నాకు బహుప్రియుడని దాగరాజును అంటాడు నువ్వు నాకు బహుప్రిడమని నిన్నెంటాడు దేవుడు ఎందుకు అంటాడు నువ్వు తప్పించుకోవాలా నువ్వు విధానమా తప్పించుకోవాలా దేవుడిని ప్రేమించాలా ఆయన మూడు నాలుగు పూటలు ఎవ్రీ డే ప్రార్థన చేసేవాడు దేవుని తప్పించుకోవాలా ఏ రీతిగా తప్పించుకున్నాడు అనే విషయం కానీ వాళ్ళు దొరికిపోయినారు కాబట్టి గొప్ప జనం ఎప్పుడు దొరికిపోతుంది శ్రమల కాలంలో ఖచ్చితంగా దొరికిపోతుంది ఎక్కడ దొరుకుతారు ఆదివారాల్లో దొరుకుతారు శనివారాల్లో శుక్రవారం దొరుకుతారు ట్యూస్డే దొరుకుతారు మండే దొరుకుతారు ఎక్కడ చర్చిలుంటే అక్కడ దొరికిపోతారు ఎందుకంటే అది సూచన వాడు దొరికించుకోవాలంటే వా అక్కడ అదే స్థలాలు వాళ్ళవి వాటిని నువ్వు మట్టుకు తప్పించుకోవాలా పేరును మటుకు మార్చుకోవద్దు మీకు ఏ పేరు ఉంటే అదే పేరు ఉండాలి ఎందుకంటే ఆ దినం నువ్వు మీరు దొరికించుకు దొరికించుకుంటారు మీ మీ పాస్పోర్ట్స్ మీ రేషన్ కార్డ్స్ మీ ఇంటికి వచ్చి అవన్నీ చూపించుకుంటారు మీ లైసెన్స్ కార్డు చూపి అంటాడు దాని మీద పేరు ఉంటే వీడేరాయిన్ అంటారు కాబట్టి మనం తప్పించుకోవాలా ఐ అలా ఎంతో మంది చనిపోయినారు పసి పిల్లలు ఎంతమంది చనిపోయినారు రోజు ఏస్రో కాలంలో కూడా పుట్టే కాలంలో కూడా ఎంతో మంది చనిపారు ఆ రీతిగా ఆ అటాక్స్ ఉంటాయి మూడవసారి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఏస్రోగా చెప్పింది అది నమ్మిన గర్భిణీ స్త్రీలకు పాలిచ్ వారికి శ్రమ ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి అప్పుడు కేవలం ఐగుప్తులో జరిగింది దాని ఫ్లిప్ పది వెయ్యి సంవత్సరాల తర్వాత ఇస్రాయల్ దేశంలో జరిగింది బెత్లహేలో జరిగింది రెండు పట్టణాలు జరిగినాయి గోశేణ జరిగింది బెద్దహెంలో జరిగింది మూడవసారి ప్రపంచమంతటా జరుగుతుంది ఎందుకంటే పాతవి గతించినాయి సమస్తం క్రొత్తమైనవి కాబట్టి ప్రపంచమంతా జరుగుతుంది రవ్వే చెప్పింది మతేశ్వారత ఈనా వాక్యంలో కాబట్టి శిష్యుల గురించి హెచ్చరిస్తున్నాడు మీరెక్కడ ఆయన వివరించే వాళ్ళంతా శిష్యులే ఉన్న క్రైస్తవులకు సంబంధించిన వాక్యం అది కాబట్టి బ్రసత్వం అయిందంటే దేవుని పరిశుద్ధ ఆలయంని హేయపరచడం అపమిత్రపరచడం భ్రష్టత్వం అంటే అది అర్థం కాబట్టి తినచ్చు క్రిస్మస్ ట్రీ తెచ్చి పెట్టుకుంటే స్టార్ పెట్టుకుంటే మ్యూజిక్ తెచ్చి పెట్టుకుంటే ఇట్లా తయారైతే అట్లా తయారైతే భ్రష్టత్వమా పరిశుద్ధ ఆలయము అనేదే పాతది గట్టించి కొత్తగానే పరిశుద్ధ ఆలయం లేదు ఇప్పుడు అడా నీ శరీరమే ఆలయం నీ హృదయమే అతి పరిశుద్ధ స్థలం కాబట్టి నీ హృదయంలో వచ్చి కూర్చుంటది అపవిత్రమైన హేయమైన వస్తువు దానిలో ప్రవచనం దానికి సంబంధించి కాబట్టి నీ హృదయంలో అపవిత్రమైన వస్తువు ఏంది అపవిత్రమైన బోధ అబద్ధ బోధ మనుషుల కల్పితాల బోధలు దయ్యముల బోధలు భూతంలో బోధలు నికళతుల బోధలు ఇవన్నీ నీ హృదయంలో వచ్చి కూర్చున్నాయి నీ హృదయమే పరిశుద్ధ స్థలం ఒకప్పుడు అది ఇప్పుడు అపవిత్రమైతే ఆ స్థలం అపవిత్రమైతే అన్య అగ్ని అక్కడ అర్పించబడుతుంది దేవుని వేరే ఒక ఆరాధన వస్తుంది సైతాన్ ఆరాధన పోతుంది అక్కడ ప్రభు ఆరాధన లేదు అందుకే అక్కడ ప్రభు లేడు ఎందుకు అనేక మంది శమలకు పోతున్నారు ఎందుకు అనేక మంది రోగాల చేత పీడింపబడుతున్నారు ఒకవేళ వారి విధులలో అపవిత్రమైన అగ్ని అర్పించబడుతుందేమో దేవుని సన్నిధిలో కాబట్టి మనం దాని నుంచి విడుదల పొందాలి కాబట్టి మొదటిది ముష్కరులు అంటే తిరుగుబాటుద్దనం దేవుని వాక్యానికి తిరుగుబాటు దానం దాన్ని అంటే వేరే ఒక యేజని వెంబడిస్తుంది లోకం నా మాటలు గైకులుడి అంటే వేరే ఒక సువార్తని గైకొన్నది ఆయన ఆత్మ అనుసారంగా అంటే సత్యాన్ని వెంబడించకుండా వేరే ఒక ఆత్మను అనుసరిస్తుంది పౌలు హెచ్చరించండి పలుగు రాష్ట్ర పత్రికలలో ఈ విషయాన్ని వేరే ఒక యేసుని వెంబడిస్తారు వేరే ఒక సువార్థని వెంబడిస్తారు వేరే ఒక ఆత్మలో పానం పొందుతున్నారు వాళ్ళు యుగ సమాప్తి చివరిలో ఆరెత్తిగుంది క్రైస్తవ సంఘం కాబట్టి తిరుగుబాటుతనం ముష్కరులు అంటే తిరుగుబాటుతనం తిరుగుబాటు ధర్నాన్ని ముష్కరులు అట్టారు రెండవది భ్రష్టత్వం అంటే అపవిత్రం హేయపరచుకోవడం దేవుని పరిశుద్ధమైన ఉపకరణములను హేయప్ చేసుకోవడం నీ శరీరమే పరిశుద్ధమైన ఆలయము నీ జీవిత విధానాలే ఆయన కొరకు మహిమపరిచే ఉపకరణములు నీ సేవా జీవిత విధానమే ఆయన మహిమపరిచే ఉపకరణములు నువ్వు దాన్ని అపవిత్రపరుచుకుంటున్నావు పొల్యూషన్ దాన్ని ఇంగ్లీష్లో పొల్యూ థర్టీన్ ఫిఫ్టీ వన్లో పొల్యూషన్ అని ఉంది పొల్యూషన్ లేకుంటే డెసెకరేషన్ అని ఉంది డెసెకరేషన్ అంటే హేయపరచుకోవడం పరిశుద్ధమైన వాటిని హేయపరచడం అంటే చెరిపి వేయడం అంటే దాని తర్వాత చివరిది అన్యాయము చేయు చేయనది మూడవది అన్యాయం చేయనది కాబట్టి అన్యాయము అంటే ముప్పై రెండు ముప్పై అన్యాయం అంటే జబర్దస్తిగా దోచుకోవడం అన్యాయం అంటే జబర్దస్తిగా దోచుకోవడము మనుషులని మనుషుల వీపుల మీద భారం పెట్టడం అన్యాయం అంటే అందరికీ మనము ఆదరణకరంగా ఉండాలా అంటే నువ్వు అందరికీ భారంగా ఉండడం అది అన్యాయం చేయడం ఎవడి వీపుల మీద బరుగులున్నాయో అవి తొలగించడం న్యాయం చేయడం బంది కట్లు తెంపడం అసలైన ఉపాసం అన్నాడు ఏషియా గ్రంథంలో చెరసలలో ఉన్న వారిని పరామర్శించడం అసలైన ఉపాసం అన్నాడు బీదల కనికరం చూపించడం అసలైన ఉపాసం అన్నాడు ఇవి చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో మనం ఎప్పుడో మర్చిపోయి వీటిని కనికరించడం బంద్ క్రైస్తవులకు బీదలు వస్తే పైసలు మనం సరే నేను నీ గురించి మాట్లాడతలేను ప్రపంచమంటే కథ కరైంది దేవులను సమృద్ధిగా ఆశ్రించండి బ్రదర్ అన్నడ ఒక గొప్ప వ్యక్తి బైబిల్ లా ధనవంతుల గురించి చూస్తాం కదా ఇద్దరం ధనవంతుల గురించి చూస్తాం మనం ధనవంతుడు లాజరు అదొకటి ఇంకొక ధనవంతం గురించి కూడా చూస్తాం ఎప్పుడు ధనవంతుల గురించి పోల్స్తుంటాడు ఆయన ఎందుకంటే ఈ లోకంలో ధనవంతులుగా అవుతారు క్రైస్తవులు ఎప్పుడైతే సంపూర్ణంగా స్వీకరిస్తావో ఆయన సమృద్ధిగా నిన్ను ఆశ్రయించి నేను ధనవంతం చేస్తాడు అక్కడ నుంచి నీవు డిసైడ్ చేసుకోవాలి ఎందుకంటే దేవుని విధానమే అది ఆయన నీకు గ్రేస్ ఇచ్చిండంటే ఆయన కృప అనేది స్వేచ్ఛకు సంబంధించింది ఆయన కృప నీకు ఎందుకు ఇచ్చిందంటే నువ్వు తీర్మానించుకోవాల ఆయన నేను సంపూర్ణంగా స్వీకరిస్తావా అందుకే ఆస్తులను ఏసునకై సమర్పించి స్తుతించుడి అని పాట పాడతారు మీరు నీ జీవితాన్ని సంపూర్ణంగా నేను సమర్పించి స్తుతించగలుగుతున్నావా లేక నీకు అనుగ్రహించబడ్డ జీవన విధానమే నీ దేవత కొంతమందికి ఉద్యోగాల దేవతలు అయిపోతాయి వారి జీవిత విధానాలే దేవతలు ఉంటాయి వారి ఆస్తులే వారికి దేవతలు అయిపోతాయి ప్రభుకి వలసిన తలంపు చోటు హృదయము వాళ్ళు ఇవ్వలేకపోతే నీ స్థితిలో ఉన్నారు కొందరికి వారి రక్త సంబంధికులే దేవతలు అయిపోతున్నారు కంటే ఎక్కువ ప్రేమించడం ఇవన్నీ మనకి మనము ఆ గాలి కంప ములకంప అంటాం ములకంప పెట్టుకోవడం పెట్టుకొని మళ్ళీ దేవుని దూషించడం ఎందుకు ప్రభు అన్నకు ఈ క్రైస్తవ జీవితం ఏ రీతిగా తయారైంది ముష్కరులు భసత్వము అన్యాయం ఇవన్నీ గుణాలు ఎక్కడున్నాయి ఒక పట్టణంలో ఉన్నాయి ఈ పట్టణము శారీరకమైన పట్టణం కాదు అది ఆత్మీయమైన పట్టణం అది ఎరుసలేమనొచ్చు మీరు ఏలేమనచ్చు పరమ ఎరుసలేమనొచ్చు శారీరకమైన ఎరుసం కావచ్చు ప్రపంచమంతటా ఇది విస్తరించింది అది దేవుని మాట ఆలకించదు ఇప్పుడు అర్థం చేసుకోండి దేనికి సంబంధించింది ఇది అనులు గురించి అయితే కాదు కదా అనులకి బయలుపరచబడలేదు అళ్లకి వాళ్ళు వాళ్ళు సంపన్న స్వీకరించలేదు ప్రభుని కాబట్టి అది దేవుని మాట ఆలకించదు అంటే తిరుగుబాటుతనం చేస్తుంది అదే దగ్గర నన్ను స్వీకరించినట్టే కూడా నన్ను నేను నా మాట విను అంటే నేను తర్వాత వింట పో నాకు ఇది అసహ్యమేసేది చవిచారం లేని మన రుచి తెలంగాణ భాష ఇది ఏది రుచి లేనిది ప్రతి అంటే బోర్ వచ్చేసింది మాకు యువ సమాప్తిలో అక్కడనే ఉంటుంది బైబుల్స్ కూడా టైం దొరుకుతుంది మనుషులకి మళ్ళీ బైబిల్స్ ఉంటాయి ఇంట్లో అలా చేస్తాం మనం ఈ మూడవ అధ్యాయం అంతటా మర్చిపోతా మనుషులు బైబుల్ ధ్యానించడం మనకు కూడా అది అంటే వాడటా తయారు చేస్తుంటాడు మీరు అనొచ్చు ఎందుకంటే తయారైంది దేవుడు ప్రతిసారి మనకి ఇటువంటి పరీక్ష పెడుతూనే ఉంటాడు నువ్వు విజయం పొందాలి అందులో నువ్వు ఎవరిసారి తీసుకుంటావు ప్రభు సైడ్ తీసుకుంటావా దుష్టుని సైడ్ తీసుకుంటావా అది తీర్మానించుకోవాల్సింది నువ్వే అది దేవుని మాట ఆలకించదు శిక్షకుల్లోబడదు ఎన్నిసార్లు శ్రమలు అనుభవించిన బుద్ధి రానిది ఇసల్ ప్రజ అంటే ఆత్మీయ హితం గురించి మాట్లాడుతున్నా ఎన్నిసార్లు కష్టాలు వచ్చిన ఆదివారం సాక్ష్యం చెప్తాం మళ్ళా సుమారం నుంచి రొటీన్ లైఫ్ మళ్ళా కష్టాలు వస్తాం అంటే మళ్ళా ఇది అది ఒక సైకిల్ లాగా అయిపోయింది యోహో ఎందు విశ్వాసం ఉంచదు కాబట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి దాని దేవుని యుద్ధకు రాదు దాని దేవుని యుద్ధకు అంటే రక్షణ పొందింది ఒకప్పుడు దాని దేవుని యుద్ధకు అది రాదు దాని మధ్య దాని అధిపతులు గర్జించు గర్జన చేయు సింహం ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి దాని అధిపతులు ఎవరంటర్యు సింహం తీర్పు రాష్ట్రపతిలో చూస్తాం కదా గర్జించి సింహము దేనికి సాదృశ్యం అపవాదికి సాదృశ్యం కాబట్టి దాని అధిపతులు ఎట్లుండర్జన చేయి సింహం కాబట్టి దాని అధిపతులు సైతాను అనుచరులు అని హెచ్చరిస్తున్నాడు ఎక్కడున్నాయి ఇవన్నీ దాని న్యాయధిపతులు రాత్రి అందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమి మిగలకుండా భక్షించి తోడేళ్లు దాని అధిపతులు గర్జించి సింహంలు దాని న్యాయధిపతులు భక్షించు తోడేళ్లు గర్జించి సింహం అంటే సైతాన్ సర్పం సర్ప సంతానం సర్పములు తోడేళ్లు రక్కేసేరి కాబట్టి తేళ్లు మళ్ళా అనిపిస్తే మనకి ఇవి వీటి మధ్యనే ఉండనట చూడండి చూడండి ప్రభు ఎక్కడ చూడం ఇప్పుడు చూడండి ఇవి ఎక్కడ జరుగుతున్నాయి ఈ పట్నం ఎక్కడుందో ఈ రోజు నీకు అర్థం కాకపోతే నువ్వు రేపు మళ్ళీ ఖచ్చితంగా ధ్యానించాడు ఎందుకంటే రేపటి నుంచి నీ అనుగిన జీవన విధానం క్రైస్తవ జీవితం ఎట్టినైతే రేపు నేను మీ గురించి మాట్లాడుతున్నాను నేను ఉపం ఇది ఇది క్రైస్తవకు సంబంధించిన వాక్యం ప్రపంచంలోని క్రైస్తవ సంఘం ఎట్టతారనేది మీరు ధ్యానిస్తారు మీరు అన్ని కరెక్ట్ ఏంటారు కానీ దాని ప్రవక్తలు గప్పాలు కొట్టు వారు తెలుసా మీకు నేను రాసుకోలేదు గప్పాలు కొట్టడానికి తెలుసా ఆ తెలుగు కథనే గప్పాలు పడుతుంటారు అంటారు అయితే వీడు ఎప్పుడు గప్పాలు పడతారు నేను చిన్నప్పుడు గప్పాలు బాగా కొట్టడం అంట పొగడుకోవడం గొప్ప స్టార్ ఇంకేమైంది దానికి అర్థం గొప్పాలు కొట్టడం అంటే గొప్పగా చెప్పుకోవడం ఓకే లేనిది నిజంగా చెప్పుకోవడం అది గొప్పగా నాకు నేను చెప్తాను చిన్నప్పుడు నేను ఎట్లా గొప్పాలు కొట్టడం చెప్తాను ఇప్పుడు బాగా నా పక్కన వాడు స్కూల్లా ప్రైమరీ స్కూల్లా ఫస్ట్ క్లాస్ మళ్ళీ కేజీ అది ఇప్పటి జ్ఞాపకం వస్తుంది అది గొప్పాలు పక్కనండి మా డాడీకి కారు ఉందిరా అని చెప్తున్నాడు వాడు మా డాడీకి లారీ ఉందిరాని నేను చెప్తున్నా గ్రవడం అంటే అర్థమవుతుంది ఎప్పుడు అంటే నేను చెప్తున్నా ఏంటంటే కార్ కట్టే లారీ పెద్దది రాప్తావా అర్థమవుతుంది గప్పాలు కొట్టడం అంటే వారి ప్రవక్తలు గప్పాలు కొట్టేవారు కానీ ఆమోసు గ్రంథంలో మనం ఎన్నిసార్లు ధ్యానించిన మూడవ అధ్యాయంలో దేవుడు ప్రవక్తలని ఎందుకు తన సేవకుడుకు వాడుకుంటాడు ఎవరిని కూడా సేవకులని చెప్పలేదు దేవుడు కేవలం ప్రవక్తలనే సేవకులు తన దాసులున్నాడు తన దాసులున్న ప్రవక్తలకు ప్రభు తను సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ఏదియో చెయ్యడు ఈ లోకంలో ప్రవక్తలకే బయలుపరుస్తాడు దేవుడు యాజకులు కూడా బయలుపరచలేదు దేవుడు బైబిల్ అంతటా మీరు చూస్తారు అహోన్కి ఏం బయలుపరచండి అహరం యాజకుడు ఎవరు బయలుపరిచండి మోసకి బయలుపరిచింది మోసకి బయలుపరిస్తే మోస చెప్పినట్లు అహోరం చేసింది ఏ ప్రవతనం చూడండి లోపల యాచకుడు ఉన్నాడు ప్రవక్త ఊరి చివరి ఉన్నాడు ఊరి చివరిని ప్రవక్తకి దేవుడు బయలుపరిస్తే తెల్లవారిపై అక్కడపై ప్రకటిస్తున్నాడు రాజుకి అప్పుడు యాజకుడు అంటుడు నీ గిట్ట నాకు బయలుపరచకుండా అంటున్నాడు ఎన్ని సాల్వ్ మనం బైబుల్లో నాకు బయలుపరచకుండా నీ గిట్ట బయలుపరచుండర్మియాతో పాటు ఒక యాజకుడు ఎప్పటికైనా నడుస్తూనే ఉంటాయి కానీ ఇక్కడ యుగ సమాప్తిలో క్రైస్తవ సంఘంలో ప్రవక్తలు ఇట్లా తయారైపోయినారు ప్రవక్తలు గప్పాలు కొట్టువారు విశ్వాసఘాతకులు బాగా అర్థం చేసుకోండి గొప్ప జనం ఎందుకు మరణిస్తారంటే వారి విశ్వాసం పోతుంది వీరి చెప్పే వాక్యాలను బట్టి వీరు వారి విశ్వాసాన్ని కొట్టివేస్తారంట విశ్వాసఘాతకులు అంటే అట్లా కరెస్తున్నారు వీడు చెప్పే గప్పాలు విని వాడు నిజమైన ప్రవచనం అని నమ్మేసి వాడి విశ్వాసం పొగొట్టుకుంటున్నాడు అంటే ప్రభులు పొగొట్టుకుంటున్నాడు ఎందుకంటే విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే ప్రభువే ఏ విశ్వాసానికి కర్త అంటే దాన్ని పుట్టించిన వాడు విశ్వాసాన్ని మన హృదయంలో పుట్టించిన మన ప్రభు ఈ లోకంలో విశ్వాసం అనేది ఎక్కడ లేదు దానికి డిక్షనరీలో మీనింగ్ కూడా లేదు ఇంగ్లీష్ డిక్షనరీలో కానీ ఏ డిక్షన్లో కానీ మీనింగ్ లేదు విశ్వాసం అనేది కేవలం ఫెబుల్ వ్యాస పత్రికలో ఉంది మీనింగ్ పౌరులు ఒక్కటి చూపిస్తారు మీనింగ్ అది కేవలం మన ప్రభువు వలన కలిగింది దాన్ని పుట్టించిన వాడు దాన్ని కొనసాగించేవాడు కూడా నేనే నీ హృదయంలో మనం వీళ్ళు ఎందుకు విశ్వాసఘాతకులు ఎక్కున్నారు ప్రవక్తలు ఆ రీతిగా ప్రవర్తించడం వలన కాబట్టి వారందరూ గప్పాలు కొట్టి విశ్వాసఘాతకులు దాని తర్వాత చూడండి దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి అంతేనా వారి యాచకులు ధర్మశాస్త్రం నిరాకరించారు ఈరోజు ప్రపంచమంతటా తొంభై తొమ్మిది దేవుని వాక్యాన్ని నిరాకరించింది అన్ని అబద్ధ బోధలు అబద్ధ ప్రవచనాలు బైబుల్ లేని వాక్యాలు అన్ని తెచ్చిపెట్టుకున్నారు పాత నిబంధన విధానాల అన్నింటినీ తోడి తోడి ఈరోజు వరకుంటున్నారు ఇస్రాయల్ దేశంలో పరిశుద్ధ మందిరం కట్టడము క్రైస్తవుల బాధ్యత అని ప్రకటిస్తున్నారు ప్రపంచంలో మన బాధ్యత అంట గొప్ప గొప్ప పాస్టర్స్ ఇది ప్రకటిస్తున్నారు ఇస్రాయల్ దేశంలో సొలమును రాజు కట్టించిన మందిరాన్ని తిరిగి కట్టించడం మన బాధ్యత అంట కాబట్టి మన మందిరము ప్రపంచం అంతటి నుంచి పైసలు ఆ దేశానికి పంపించాల కోట్లు కోట్లు ప్రభుని చంపింది ఆ దేశమే చంపింది ఈ రోజుకి క్రైస్తవులను అది అర్థం కాని క్రైస్తవులు ఏమంటారు అక్కడ పోయి మనం పరిశుధ మందిరం కట్టాలా ఏ నువ్వు పరిశుద్ధ మందిరం కట్టాలని కోనుకుంటావో నువ్వు అపవిత్రమైన హేమైన వాసులు తెచ్చి పెట్టుకుంటున్నా హృదయంలో ఎందుకంటే దేవుడు తృణీకరించిన మందిరం అసలు మందిరము నేనన్నాడు ఆయన వివరించే వాళ్ళు అసలు మందిరం అన్నాడు అందుకే తరుతులు రాష్ట్రపతిలో మీరే కరుషుత దేవాలయం అన్నాడు మీ శరీరమే దేవుని ఆలయం అన్నాడు క్రైస్తవ సంఘమే దేవుని ఆలయం అన్నాడు అది మనుషులకు సంబంధించింది బిల్డింగ్ సంబంధించింది కాదని క్లియర్గా చెప్పింది కానీ వీళ్ళందరూ డబ్బులు పంపించి కోట్లు కోట్లు ఎవడు బ్యాంక్ వేసుకొని సంపాదించుకుంటుండో అది ఎందుకంటే క్రైస్తవ సంఘం అంత ధనగామోహంతో కూడింది విషయం మనం ఎన్నిసార్లు అర్థం చేసుకున్నాం అందులో ప్రభువు లేడు ఎక్కడ చూడండి ఇక్కడ అయితే దానికి ముందు దాని ప్రవర్తనలు గఫాలు కొట్టువారు విశ్వాసఘాతకులు దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరతురు సో మీద ప్రతిష్ఠిత వస్తువులు ఏంటి దేనికి సంబంధించినవి మనం ఇప్పుడేమో ఉపకరణం ఏం వాడతలేం కదా ఎక్కడ వాడుతున్నాం మనం ఆ ఉపకరణం ఏం వాడతలేము మా గంగాలము దీపస్తంభము అవి వాడుతున్నామా సమ్ముకపు రొట్టెలు పెట్టే బల్ల అవి వాడుతున్నాం అవే కదా ఉపకరణ రోజు యాచకులు తినే రొట్టెల బల్లలు అవే కదా ఈరోజు ఎవరూ అవి మనం వాడతలేదు మరి ఇవి దేనికి సంబంధించింది మీరు అర్థం తీసుకోవాలి ప్రతిష్ఠితమైన వస్తువు దేనికి సంబంధించింది నీ జీవితమే ప్రతిష్ఠితం ప్రతిష్ఠించబడింది కాబట్టి ప్రతిష్ఠితమైన వస్తువు నీ జీవితమే నీవే ఆయన కొరకు ఎప్పుడైతే నీ జీవితాన్ని సమర్పించుకుంటావో ప్రవ్వ నా పాపముల కొరకు నా శాపం రోగంలో కొరకు నా వ్యసనంలో కొరకు నువ్వు ఆ శిలలో మరణించినయన నన్ను రక్షించుకుని విడగా స్వీకరించినావు దాన్ని బట్టి నీకు బోదాలు ప్రవ్వా నా జీవితకాలం నిన్నే స్థితిస్తా గణపాస్తా అని ఎప్పుడైతే తీర్మానించుకుని ఆమెను అంటున్నావో నువ్వు ప్రతిష్ఠింపబడుతున్నావు నీ జీవితం అనేది ప్రతిష్ఠింపబడుతుంది కాబట్టి నీ జీవితం అపవిత్రమైపోతుంది ఈ గప్పాలు వినడం వలన వాళ్ళు చెప్పే బోధలు నిన్ను అపవిత్రపరుస్తున్నాయి నీ ప్రతిష్ఠిత జీవితము అపవిత్రమైపోతుంది ఎందుకంటే అబద్ధ బోధ నీ విడుదల తెచ్చుకుంటున్న అపవిత్రమైతుంది ఒకప్పుడు పండగలు చేయొద్దని చెప్పిన బోధ ఇప్పుడు పండగలు చేయొచ్చు అని చెప్తే నువ్వు అపవిత్రమైపోతున్నది నీ జీవితం అపవిత్రమైపోతుంది ఒకప్పుడు అది చేయొద్దు అని చెప్పి నువ్వు ఈరోజు ఇది ఏం పర్లేదు చేసుకోవచ్చు అందరి అందరితోని మనం మెప్పు పొందాలా అందరినీ మనం స్నేహభావం ఉండాలా వాటి అందరినీ రక్షించుకోవాలంటే ఇవన్నీ చెయ్యొచ్చు అని నువ్వు సమర్థించుకుంటున్నావు కదా అది నిన్ను అపవిత్రపరుస్తుంది ఎందుకంటే అనిల ఆచరణను తెచ్చిపెట్టుకుంటున్నావు జపన్య గ్రంథం అంతా దానికి సంబంధించి మొదట అధ్యయండి కాబట్టి వీరందరూ ఎరితిగున విషయమే ఇక్కడ హెచ్చరించబడింది కాబట్టి ఇప్పుడు చూడండి అయితే ఐదో వచ్చిన దాంతో నేను వాక్యాన్ని ముగిస్తా అయితే న్యాయము తీర్చు యోహోవా దాని మధ్య ఉన్నాడు దేని మధ్య ఆ పట్టణం మధ్యలో ఉన్నాడు న్యాయము తీర్చు యహోవా దాని మధ్యలో ఉన్నాడు ఇది దేనికి సంబంధించిందంటే మట్టపు గుండు అనే బోధకు సంబంధించింది ఆ పట్టణం మధ్యలో దేవుడి నిలబడి ఒక దిన మనం చూసినాం దాన్ని ఎక్కడ దేనించినాం ఆమోసు గ్రంథమే కదా మళ్ళీ తిరిగి ఆమోసు గ్రంథమే జ్ఞాపకానికి వస్తుంది మనకి ఈరోజు ఆమోసు గ్రంథం చాలా జ్ఞాపకం కోస్తుంది మనకి ఆమోసు గ్రంథంలో దేవుడు దర్శనం చూపించిన ఆమోసుకి ఏమని చూపించింది దర్శనం మన ప్రభువు తిన్నగా కట్టబడ్డ గోడన చక్కగా కట్టబడ్డ గోడన చక్కగా కట్టబడ్డ గోడ మీద నిలబడి మట్టపుకుడు దించి ఏమన్నాడు ఇటు మీదట ఎన్నడి నేను ఈ పదులను దాటిపోను అంటే మీ దగ్గర వీరిని వీరి దగ్గర నేను రాను ఇక మీద ఎన్నడనో నేను వీరి దగ్గర రాను ఆ అట్టపు గుండు దించేసినప్పుడు ఏ రీతిగా క్రైస్తవ గుంపులు విడిపోయినాయి రెండు గుంపులు విడిపోయినాయి చూసినాం ఇసాకు సంతానము యోరోబాము సంతానం అని చూసినాం మనం రెండు గుంపులు ఇసాకు సంతానం దేనికి సంబంధించింది యూరోబాబు సంతానం దేనికి సంబంధించింది అని మనం యొరబాబు మళ్ళీ ఎక్కడి నుంచి గోత్రం ఆయన ఎఫ్రాహిము గోత్రం ఎఫ్రాహిము ఐవప్ప నుంచి వచ్చినది కుటుంబం అది కాబట్టి ఎరోబాము అంటే ఐగుప్తు సాదృశ్యం అదే రీతిగా ఇస్సాకు అంటే శారీరకమైన అబ్రహాము సంతానం ఇస్సాకు సంతానం కూడా అబ్రాహం సంతానం కాదనేసి గలిత రాష్ట్రపత్రిక చూపించండి పౌలు ఇసాకు సంతనమైనంత మాత్రమన్నా అందరూ పిల్లలు కారు అన్నాడు పదకొండవ అధ్యాయంలో రోగులీ రాష్ట్రపత్రిక పదకొండో అధ్యాయం ఇస్సాక ఇస్సాకు వలన కలిగిన సంతానము అబ్రాహము సంతానము కాదు అంటాడు పిల్లలు కానే కాదు అంటాడు కాబట్టి ఏసుక్రీస్తు పక్షంగా ఉన్నాం మనమే ఆయన సంతానమా అని చెప్తున్నాడు కాబట్టి అసలైన సంతానము క్రైస్తవులు అసలైన ఇసలు క్రైస్తవులు కానీ అది క్రైస్తవులు గుర్తించలేని స్థితిలో ఇంకటి వారికి గుర్తింపు లేదు యుగ వారికి గుడితనం కల్పించింది కాబట్టి మనకు ఆ దేవతతో ఏ పని లేదు కానీ ఈ విషయం అర్థం తీసుకోండి న్యాయము తీర్చి యోహోవా దాని మధ్యలో ఉన్నాడు ఇప్పుడు తీర్చబోతున్న న్యాయం మట్టప్ప బోధ దానికి సంబంధించిందే ఆయన ఆ మతపు గుండు దించేసింది అంటే ఆ మతపు గుండు అంటే మెజర్మెంట్ కొలతకి సంబంధించింది నీతికి సంబంధించింది ఆయన నీతి ముందు ఎవడు నెలవలేడు అది దించేసినప్పుడు అది దించేసినప్పుడు ఆ గుంపులు పట్టణంలో గుంపులు విభజింపబడ్డాయి అన్న విషయాన్ని మనము ధ్యానిస్తున్నాం అక్కడ కాబట్టి దాని మధ్య ఉన్నాడు ఆయన అక్రమము చే వాడు అనుదినము తప్పకుండా ఆయన న్యాయ యలుపరచును ఆయనకు రహస్యమైనది ఏది లేదు ఆయనను నీతిహీనులు సిగ్గు ఎరగరు నీతిహీనులు బాగా అర్థం చేసుకోండి ఈ పట్టణానికి సంబంధించిన గుణగణం ఇది ఒకప్పుడు నీతి ఉండే ఇప్పుడు లేదు నీతిహీనత ఒకప్పుడు నీతి ఉండే ఇప్పుడు లేదు లేకపోతే అంత స్పెషల్గా పదం వరణ అవసరం లేదు నీతిహీనులు అంటే ఒకప్పుడు నీతి ఉండే దాని తర్వాత హీనతకి దిగిపోయినారంటే నీతిని మోగొట్టుకున్నవారు నీతి అంటే రక్షణకు సంబంధించింది నీతి మంతుడు ఒక్కలేడు ఈ లోకంలో ఏసులో తప్ప ఎవరు నీతి మంత్రులు చెప్తుంది ఆయన నీతిమంతుడు ఆయన అందరు సాక్ష్యం ఇచ్చారు శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు కొర్నేలి సాక్ష్యం ఇచ్చిండు దొంగ సాక్ష్యం ఇచ్చిండు ఇద్దరు ముగ్గురు సాక్షులతో దేవుడు వాక్యాన్ని స్థిరపరస్తారు తన మాటని ఆయన నీతిమంతుడు ఈయనను నాకు ఏ తప్పు కనిపించలేదు ఈయన నీతిమంతుడు ఆ శతాధిపతి కింద ఉండి నిజంగా ఈయన నీతిమంతుడు నిజంగా దేవుని కుమారుడు అని సాక్ష్యమిచ్చింది చనిపోకూడదు దొంగ అంటున్నాడు అరే మనం చేసిన తప్పకి తగిన శిక్షనే కానీ ఈ నీతిమంతుడు ఏ తప్పు లేదు ఆయన సాక్ష్యమిస్తున్నాడు దొంగ చివరి శలలో ఆయన రక్షణ అనుభవాన్ని పొందుకోగలిగినాడు మరణించక ముందు గొప్పదనం ఆ దొంగ చివరికి వాళ్ళు రక్షణ అనుభవాన్ని పొందుకుంటారు కానీ మరణిస్తారు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ మన కాలంలో నెరవేరే దినానికి మనము సిద్ధపడుతున్నాము సిగ్గు లేని జీవిత విధానం ఆ రీతిగా తయారైంది ప్రపంచమంతట మనిషే గురించి ధ్యానించినప్పుడల్లా నాకు ఒకటే విషయం జ్ఞాపకం వస్తూ ఆ మనిషే ఆత్మ ఈరోజు ప్రపంచమంతటా విస్తరించి క్రైస్తవలో ఉన్నట్టు చూస్తాం మనం తన బిడల్ని తన సొంత కుమారుణ్ణి ఎరితిగా బయలుదేవతకి అర్పించిండో ఆ రవితే ఆ రీతిగానే కనిపిస్తుంది మనకి ఈరోజు క్రైస్తవులని పిల్లల్ని చంపుకోవడం చూస్తానని ఎక్కువ మీరు అనొచ్చు ఇదేంటి ఆశ్చర్యకరమే అపార్షన్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయి క్రైస్తవులని ఎక్కువ ఉంటాయి అపార్షన్స్ మీకు తెలుసు డివోర్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది క్రైస్తవులని ఎక్కువ ఉంటుంది డివోర్సు ఇంకా మీకు క్లియర్గా స్టాటిస్టిక్స్ చూపించిన అవసరం లేదు అది రహస్యం కానీ డివోర్స్ రేట్స్ ఉండేది ఎక్కువ క్రైస్తవులనే అబార్షన్స్ రేట్ ఎక్కువ ఉంటాయి క్రైస్తలనే భయంకరమైన హేయమైన కృత్యములు ప్రకృతి ధర్మాన్ని విరిచి స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు ఎక్కడుంటుంది క్రైస్తవులు చెప్పుకుంటే మనుషులనే కనిపిస్తుంటాయి ఇవన్నీ ఇవి చెప్పడం కష్టం ఇవన్నీ భయంకరం ఇవన్నీ నీకు ఎక్కడ కనిపిస్తున్నాయి లోపల కనిపిస్తున్నాయి అవి టూ థౌసండ్ సిక్స్ దేవుడు ఇవన్నీ క్రైస్తవ సంఘంలో నెరవేర్చినాయి అవి చెప్పిన తెల్లవారే న్యూస్ పేపర్లో చూసిన క్రైస్తవ సంఘంలో ఇద్దరు స్త్రీలు బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నట్టు విశాఖపట్నంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విజృంభించి నడుస్తుండదు ఆ దుష్టాత్మ భయంకరంగా దేవుని బిడ్డలను పట్టుకొని పీడిస్తుంది ఎవరు నడిపించారు ఆ దయాన్ని చూడండి రోమరాష్ట్ర పత్రిక మొదటి అధ్యయనం మొదటి అధ్యయనం ఎనిమిదవ వర్షంలో ఎవరు వారిని ఎవరు వారిని అటువంటి చెత్త పనులకి అప్పగించరు దీన్ని అర్థం చేసుకోవాలి నువ్వు దేవుని సేవలో ఉన్నవాడివి మరియు వాడు తమ మనసులలో దేవునికి చోటిగా నొల్లకపోయిరి నువ్వు దేవునికి చోటిస్తే అటువంటి చెత్త పనులు అసహ్యమేస్తాయి గనుక చూడం మరోసారి మరియు ఇరవై ఎనిమిదవ వచ్చినం తమ మనసులలో దేవునికి చోటిగా నొల్లకపోయిరి ఇష్టం లేదు దేవునికి చోటు వాడికి ఇష్టం లేదు గనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను దేవుడే అప్పగిస్తాడు ఇది ఇక్కడే కాదు మొత్తం పాత నిబంధన కాలం మొదలుకొని ఈ ప్రడం చూస్తాం దేవుడే వారిని సైతానికి అప్పగిస్తాడు ఇది వినడానికి కష్టము చెప్పడానికి కష్టము దేవుడు తన బిడ్డలని సైతానికి అప్పగిస్తాడు అది ఏ పాత్ర చెప్పలేడు ఏ సేవకుడు ఏ సేవకురా అని చెప్పలేరు నేను కూడా చెప్పలేను తను ప్రవ్వే చెప్తాడు తన బిడలని భ్రష్ట మనసుకు అప్పగించేవాడు ఎందుకు నువ్వు చూడండి తెశం దాసిన పత్రిక ఆ వాక్యం చూపిస్తే మనం ముగించుకోవాల్సిందే ఎందుకు దేవుడు వారిని అప్పగించింది తెసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వర్షం నుంచింది ఎందుకు దేవుడు వీరిని అట్ట తయారు చేస్తున్నాడు ఎందుకంటే వారట తయారు అందుకే ప్రాణంగా చివరి చేసేటప్పటికీ పరిశుద్ధంగా ఉండేవాడు పరిశుద్ధంగా ఉండాల అపవిత్రం ఉండేవాడు అక్కడే ఉంటాడు వాడు వీళ్ళంతా నశించిపోయేవారు అని తొమ్మిదవ వర్షం నుంచి చెప్పబడుతుంది చూడండి నశించుతున్న వారు తాము రక్షింపుబడకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి చూడండి ఎందుకు దేవుడు వాళ్ళని సైటంగా అప్పగించాడు వీడు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి సత్యం పట్ట వాళ్ళకి ప్రేమ లేదు దేవుని వాక్యంలోని సత్యాన్ని గ్రహించాలన్న ఆసక్తి తపన లేదు మనలోనే చూస్తున్నాం కదా మొదటి నుంచి మనతో పాటు ఉన్న వాళ్ళు ఉన్నారా నాతో పాటు సేవలో తిరిగిన వాళ్ళు లేరు ఈరోజు పాటు ఎండనక వననక సేవలో తిరిగిన లేరు చాలా మంది కానీ నేనేదో గొప్పగా సేవ చేసానని చెప్తాను నీకు అంటే ఈ ఈ బోధలోకి వచ్చిన వాళ్ళు గురించి నేను మాట్లాడుతున్నాను నేను అంతకుముందు ఏం చెప్తాను ఈ బోధలో ఇది సత్యము నువ్వు చెప్పేది కరెక్ట్ అని నాతో సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు నాతో పాటు లేరు ఈరోజు అది కష్టమే కదా ఎందుకంటే ఇందులోకి వెళ్ళి పడిపోయినాక నీతిహీనత ప్రసత్వం వాళ్ళకి శిక్ష తప్పదు వేదన ఉంటుంది మనకి కానీ మనం ఏం చేయలేం వాళ్ళు ఆల్రెడీ మార్కుడు అట్లా ఎవరు ఎందుకు మార్క్ దేవుడే వాళ్ళని అక్కడ వాళ్ళు తీర్మానించుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళతో నడిపిస్తున్నాడు సత్య ప్రేమను అవలంబింపకపోయేది గనుక వాణి రాక అబద్ధ సమస్త బలముతోనూ అంటే సైతాన్య బలం వాళ్ళ ఎక్కువ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్తపరములతోనూ దుర్నీతిని పూర్తించి సమస్త మోసంతోను నశించున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఎండును సాతాను కనపరచు బలము వాళ్ళలో ఉంటదంట అందుచేత ఏమైతుంది చూడండి ఇప్పుడు పదకొండవ వచనంలో ఇందుచేత సత్యము నమ్మక వాళ్ళు నమ్మరు ఎందుకు నమ్మరు దేవుడే చేస్తున్న వాళ్ళని చూడండి సత్యము నమ్మక దుర్నీతి అందు అభిలాష దుర్నీతి అంటే పరిశుద్ధమైన జీవితానికి విరోధం సత్యానికి విరోధం దుర్నీతి రక్షణ ప్రభువే నీతిమంతుడు ప్రభు బోధ నీతి నీతికరమైనది ఆయన మార్గములు నీతికరమైనవి దుర్నీతి అంతా ఆపోజిట్ ప్రభు జీవితానికి ప్రభు హెచ్చరించిన జీవితానికి పరిశుద్ధమైన జీవితానికి ఆయన ఆగ్ఞాన్ని అనుసరించి జీవించే జీవితానికి ఆపోజిట్ దుర్నీతి దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ ఇందుచేత సత్యం నమ్మక దుర్నీతి అందరు అభిలాష గల వారు అందరినూ శిక్షావిధి పొందుటై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు అబద్ధము నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు ఒక ఒక విధానం ఫ్రెండ్ నీ దగ్గరికి పరిశుద్ధాత్మ నడిపింపు అనుగ్రహించబడ్డప్పుడు సత్యము బయల్పరచబడ్డప్పుడు నువ్వు దాన్ని ప్రేమిస్తే ఆయన కనికరంలో ఉంటావు ఆయన కృపలో ఉంటావు ఆయన కాపులంలో ఉంటావు నిత్యము శివను పరత నివసిస్తావు గొలపిల్లి ఎక్కడ పోతే అక్కడ పోతావు కానీ ఎప్పుడైతే సత్యము నమ్మక దుర్నీతి ఎందు అభిలాష కలవడం సత్యము నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గలవారు అందరూ శిక్షావిధి పొందుతారు అబద్ధము నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు అద్భుతం జరుగుతున్నాయి వల్ల అనుకుంటారు వాళ్ళు కానీ వాళ్ళు మోసం చేయి శక్తి చేత ఉన్నారు వాళ్ళు సౌలు ఎక్కడ పోయిడు సౌలు సౌలు రాసి ఎక్కడికి పోయి చివరి చనిపోకముందు కర్మ పిశాచి అంటే మంత్రం మంత్ర సాని దగ్గరికి వెళ్ళిండు మంత్రం అని చెప్పేది ఆమె సౌలు ఆమె మంత్రం చేసి సౌలు ఆత్మని సరే ఒక పాస్తా చెప్పింది విన్న చాలా కాలం కిందట ఎంత పవర్ఫుల్ మంత్రం చూడు సౌలు ఆత్మను కూడా తీసుకొచ్చిందమయాన్ని పిలిస్తే సమయాలు వస్తున్నాడు కదా అయితే ఒక పాస చెప్తున్నాడు చూడు ఇంత పవర్ఫుల్ ఆత్మ ఆయన దగ్గర ఉంది మంత్రంలో సమయలు ఆత్మ కూడా బయట తీసుకొచ్చింది అని చెప్తున్నాడు పాస్టర్ అసలు అది మెంటల్ ధనం కదా అది బ్రహ్మపరచు ఆత్మ అని దేవుడు మనకు చూపించింది అది సమ్యుల ఆత్మ కానే కాదు ఎందుకంటే ప్రసంగిలో ఉంది ఆత్మ శరణ్ణి విడిచిపెడుతుందో దాని ఉనికి పట్టు సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోతుంది చనిపోయిన వారు మరోపడ్డ వారు వారు మనకు కనిపించరు వారికి ఆలోచనలు ఉండవు వారికి ఏ ఫీలింగ్స్ ఉండవు అని బైబుల్ చెప్తుంది వాడు ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నాడు సమ్యులు ఆత్మని అని బయట తీసుకొచ్చిందంటే నువ్వు సైతంకి మహిమేస్తున్నావు కాస్తారు అది మోసము అని నువ్వు చెప్పలేని స్థితిలో ఉన్నావు ఎందుకంటే నీకు తెలియదు ఈ వాక్యం ఒక్కసారి శరాన్ని విడిచిపెట్టే ఆత్మ దేవుడు సరిదికి వెళ్ళిపోతుంది అది సరే రక్షింపబడ్డ వాళ్ళు గురించి మనం మాట్లాడుతున్నాను కానీ చనిపోయిన వారు మరువబడ్డ వారు వారికి ఏ ఆలోచనలుండవు వారికి ఏ తలపులుండవు వారు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు అని వాక్యం ఎవరికి దొరకదు ఆత్మ అందుకే ప్రసంగి అంటే నాకు చాలా ఇష్టం అన్ని ఎవరికి అర్థం కానీ సత్యాలను అక్కడ పెట్టింది దేవుడు మన ఎందుకంటే పాస్టర్స్ సైతానికి మహిమైస్తున్నారు ఆ రీతిగా చెప్పి కాబట్టి మనము మన ప్రభుత్వం మహిమపరచే వాళ్ళ ఉండాలి కదా కాబట్టి మనం వీటన్నింటి తిరిగి చూపించాలి ప్రజలకి చనిపేటవాడు వాడు కనిపించాడు మన ఆయన కనిపించింది బ్రదర్ నాకు అంటే నువ్వు విరవిగుతున్నావు అంటే నువ్వు బహి చెప్పుకుంటున్నావు నేను విరవీగుతున్నాను గానీ నీ మనసు నీ ఆత్మ నాకు తరచు మా ఫార్ కనిపిస్తారు బ్రదర్ ఏదో చెప్పాలనుకుంటారు గానీ చెప్పలేకపోతుండ్రు బ్రదర్ ఇట్లాంటివి చెప్పు చాలా నాకు ఆయన కనిపించింది బ్రదర్ ఈయన కనిపించింది బ్ర అంటే నాకు ఏదో స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిడు దేవుడు ఎందుకు పనికిరాని గిఫ్ట్ అది అది ఆయన ఇచ్చే గిఫ్ట్ గానే కదా ఎందుకంటే బైబుల్ అటువంటి గిఫ్ట్ లేదు చనిపోయిన వాళ్ళు మరబడ్డ వాళ్ళు ఎవరికి అనిపించరు వాడు అనిపించింది అంటే అది బ్రహ్మపరచు ఆత్మ సైతాన్ని వాడుకుంటున్నాడు ఈ విషయం నువ్వు బాగా అది బ్రహ్మపరచు ఆత్మ ఆ మంత్రసాని లేక కర్ణ దయ్యంలది ఎట్టి పరిస్థితుల్లో సములే ఆత్మ తీసుకురాలేదు ఎందుకంటే ఆయన ఆత్మ మరవబడ్డది ఆయన చనిపోయినాక ఆత్మ మరోబడ్డది బ్రహ్మపరుచు ఆత్మ బయట తీసుకొచ్చింది ఎందుకంటే వాడు బలవంతం చేస్తుండే నేను నాకు చూపించండి కాబట్టి సౌలుకి సవులని సంతోషపరచడానికి వరకు ఒక బ్రహ్మపరచు ఆత్మ తీసుకొచ్చి మాట్లాడిపించింది సైతాన్ని వాడుకుండా సౌలిని దాని తర్వాతనే చచ్చిపోయింది సౌలు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి దయం బట్టినా చనిపోయింది ఆయన కాబట్టి ఇవి చాలా కష్టకరమైంది ఆయన బెన్యమిన గోత్రం నుంచి వచ్చినవాడు కదా సౌలు కాబట్టి ఇవన్నీ ఆశ్చర్యకరమైన విషయాలు పౌలు కూడా బెన్యమిన గోత్రం తెలుసువాడు కృత నిబంధన కాలంలో ఆ సౌలు దేవుని పని సంపూర్తి చేయకుండా తన కాలాన్ని ముగించుకున్నాడు ఈ సౌలు తన పనిని సంపూర్తి చేసుకున్నాడు పెళ్లి కూడా చేసుకోకుండా పెళ్లి అంటే పెళ్లి అంటే క్యాన్సల్ చేసుకుని సేవ చేసుకున్నాడు సరే నేను మీకు చెప్తాను నరుడు ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు తీర్మానం మీ తీర్మానం అది మీ ఇష్టం అది కానీ బైబిల్లో చేసుకోద్దని ఎక్కడ లేదు ఆయనను అంటాడు పౌలు ప్రతి వారికి సొంత భార్య సొంత భర్త ఉంటే మంచిది అంటాడు ఆయన హెచ్చరించింది అది అందుకే భార్య భర్తలు ఎట్లా ఉండాలనేది అంతా మనం చూస్తాం కొడతలు రాష్ట్ర పత్రికలో వాక్యం ఏ స్థోరు మొదటి నుంచి వారు ఏ రీతిగా ఉంటే ఆదమావ గురించి మాట్లాడుతున్నాడు అది దేవుని విధానం అది కాబట్టి మనం వీటన్నిటి క్రమం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఎందుకంటే సత్య విషయంలో మనకి ఆసక్తి ఎక్కువ కాబట్టి నేను ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చినట్టే అదే కదా ఆయన వాక్యం నేను సత్యాన్ని ప్రేమించడానికి గురించి మీరు నన్ను వినడానికి నా మొత్తం వినకైతే రాకదు కదా ఏం సార్ నన్ను చూడడానికి నా మాట వినడానికి అయితే రాకేది కదా ఇక్కడ ప్రభు వాక్యం ఇందులో ప్రభు వాక్యం వినడానికి వస్తారు మీరు నాతో మాట్లాడే ప్రభు నీతో కూడా మాట్లాడతాడు ఒకటే ప్రభు నా మీద ఉన్న ఆత్మ నీ మీద ఉన్న ఆత్మ ఒకటే నాతో స్పెషల్ ఆత్మ ఏడంతల ఆత్మ ఇట్లాంటిది ఏం ఏడంతలు పదంతలు అనేది లేనేలేదు ఎవడు సంపూర్ణంగా ప్రేమిస్తే ఆయన వాడిని బయలుపరుస్తుంటాడు దానిలను నాకు బహుప్రీడడం ఎందుకన్నాడు దానియులకు ఆసక్తి ఉండే ప్రభు నాకు ఇది అర్థం కంటే చెప్పు ప్రభు అంటే చెప్పిండు ఆయన నేను ప్రార్థన చేస్తాను ఒకటినే ప్రార్థన చేస్తావు ఇది నాకు అర్థం కట్టేది ప్రభు అంటే దేవుడికి ఆయన విధానం అది కాబట్టి ఈ పట్టణము దేనికి సంబంధించిన విషయాన్ని మనం చూస్తున్నాం అది క్రైస్తవ సంఘానికి సాదృశ్యం ఈ పట్టణము క్రైస్తవ సంఘంకి అంటే ప్రపంచం అంతటా క్రైస్తవులు ఎంత భయంకరంగా జీవిస్తుండ విషయాన్ని దేవుడు హెచ్చరిస్తుండే అందుకే జఫనే గ్రంథము క్రైస్తవ సంఘా సాదృశ్యం ఇంకొకటి వచ్చేవారు నేను మీకు ఒక విషయాన్ని చూపిస్తా జఫనే గ్రంథము అంత జఫనే గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యము కచ్చితంగా ప్రాణ గ్రంథంలో అక్కినట్లుంటది మొదటి అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయములో ఏమున్నదో అట్లనే ప్రాణం ఉంటుంది సార్ నీకు కేవలం సూచనాత్మకంగా చెప్తున్నాను వచ్చే వరం దానికి కాలడీ మనం బీర్గా గన్నిస్తాము అసలు ఇది ఎంత కాలం పోతుందో నాకు తెలియదు జపనే గ్రద్ధం అప్పటికే సరే ఇది మళ్ళీ ఎప్పుడు ముగిస్తుందో నాకు తెలియదు ఇంకెంత కాలం పోతుందో నాకు తెలియదు కానీ మీరు మటుకు మీ పన్ను ముగించుకోండి ఆలస్యం చేయద్దు నిర్లక్ష్యం అసలే చేయద్దు సమాన్ని కొనకుండా సద్వినియం చేసుకోండి కదా అది మనకు హెచ్చరికలాగా చెప్పడం కాబట్టి ఈ సమయం మళ్ళీ మనకి తిరిగి రాకపోవచ్చు ఇట్లా మనం దేవుని వాక్యాన్ని జనించే అవకాశం తిరిగి రాకపోవచ్చు కానీ దేవుడు మార్గం చూపిస్తుంటాడు ఎందుకంటే నీకు ఆసక్తి ఉంది ఏదో రీతిగా మార్గం చూపిస్తూ ఉంటాడు సరే లైవ్ బ్రాడ్కాస్టింగ్ స్టార్ట్ చేస్తాం మేము ఏముంది వినొచ్చు మీరు ఎక్కడ పడతా ఆ రోజుల లాగా రేడియో స్టేషన్స్ పెట్టుకునేది చేసేది కాదు లైవ్ బ్రాడ్కాస్టింగ్ మీ మొబైల్ ఫోన్ నుంచి ఎక్కడన్నా వినొచ్చు మీకు ఇంటర్నెట్ కంప్యూటర్ ఉంటే మీరు ఏ క్షణంలోనన్నా వినొచ్చు వాక్యాలు ఒక దినం మనకి ఇక్కడ స్థలం అవకాశం ఉండకపోతే నేను మా ఇంట్లో కూర్చొని వాక్యం చెప్తుంటే ఈ టైంలో వాక్యం చెప్తుంటే ఈ టైంలో మీరు వినొచ్చు దాన్ని ఏమంటారు రియల్ టైంలో వినొచ్చు మీరు వాక్యం అటువంటి వసతులు దేవుడు మనకి ఇచ్చింది ఎక్కువ కష్టంగా ఉన్నప్పుడు మీరు కావు ఎక్కువ కష్టంగా కొంచెం ఖర్చు అంతే మొబైల్ ఫోన్ కావాలా మీరు దానికి నెలకి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి అంతే లైవ్గా వినొచ్చు మీరు వినొచ్చు మీరు రాసుకోవచ్చు మీరు అనేక దానిపై ప్రకటించవచ్చు అందుకొరితే దేవుడు మనకి ఇవన్నీ అనుగ్రహించండి ఈ విధానాలు సరే మరి అటువంటి కృపలో దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్నాడు అదే కృపలో మనము ముందుకు వెళ్ళిపోతాం దేవుడి యొక్క వాక్యాన్ని జీవించిన ప్రార్థిస్తాం పరుషుతులకు దేవ మీకు వందాలనైనా పరులకు మందున మా తండ్రి ఇంటికి ఎంతో స్తోత్రాలు ప్రొవ్వా ఇవన్నీ మీ వలన కలిగినాయి ప్రవ్వ ఓ రాజ ఇది మాకు అసాధ్యం మా మనుషులకు మా ఊహకు ఇవి అంతు కానీ కేవలం మీరే వీటిని మాకు బయపరిచినారినైనా ఓ ప్రవ్వ జుంటి తేనెదల మధురమైంది ఈ వాక్యం దావుది రాజు దాన్ని పోలుస్తుంది ప్రవ్వ కొవ్వు మెదడు దొరికినంతగా ఆనందించండు ప్రభావ మీ యొక్క వాక్యంలో వెండి బంగారం కొంతే ఎంతో విలువైంది ప్రవ్వ ఈ వాక్యం ఈ వాక్యమే మాకు అరుడైంటే ప్రవ్వ మేము ఎన్నో మిమ్మల్ని గుర్తించకపోయే వాళ్ళం మేము రక్షణానుభవంలో రాకపోయే వాళ్ళం ప్రవ్వ ఈ వాక్యాన్ని మీరు భద్రపరుచిన దాన్ని మీకు ఎంతో బంధనాలు మీకు ఎంతో కృతజ్ఞతలనైనా జఫన్య గ్రంథం అనే వాక్యం మీరు మాత్రం మాట్లాడుతున్నప్పుడు ప్రవ్వ ఇవి మాకే హెచ్చరికలాగున్నాయని మేము వాటిని చూస్తున్నాం ప్రవ్వ మేము ఒకప్పుడు ముష్కరంగా ఉంటాం అయినా ఒకప్పుడు భ్రష్టత్వంలో ఉంటాంనైనా మేమెంతో అన్యాయం స్థూలంగా ఉంటాం ప్రవ్వా కానీ వాటన్నిటి నుంచి మాకు విడుదల కల్పించి నిండు మనసుతో మిమ్మల్ని సేవించే బిళ్ళుగా మమ్మల్ని తయారు చేసినారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రవ్వ మేమి ఏమిచ్చి కూడా ఈ యొక్క రుణాన్ని చలించుకోలేము ప్రవ్వ ఆ మీరు చూపించిన ప్రేమని బట్టి నీతిని బట్టి మీకెంతో వననాలు మమ్మల్ని నీతి మంతులుగా మీరు తీర్చినందుకు మీకు ఎంతో వదనాలు మా జీవిత కాలము మీ యొక్క నీతిని ప్రేమను అన్నిట్లో ప్రకటించాలా ప్రవ్వా అని మేము తీర్మానించుకుంటున్నాం ఈ దినం రోషం కలిగి మీ మేము జీవించాలా పౌరుషం కలిగి మీ పక్షంగా మేము నిలబడాలా ముఖ్యంగా ప్రవ్వ మా చరణాలు ఎంతగానో గాయపరచబడుతున్నాయి ప్రవ్వ ఆ దుష్టుడు ప్రవ్వ వాడి సైన్యాన్ని పంపించి మా చర్యలను ఎంతగానో కించపరుస్తున్నాడు ప్రవ్వ అవి ఎన్నో బలహీనలకి గురవుతుంది ప్రవ్వ వాటి నుంచి మాకు సంపూర్ణమైన విడుదల ప్రకటించమని ప్రార్థిస్తున్నాం ఇక్కడ వచ్చిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని ముట్టమని ప్రార్థిస్తున్నాం వారి శరీరాలలో బలహీనతలని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం స్వసతలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతంలో ఆగిపోయిన ఆశలని తిరిగి రప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షి పెట్టుకోండి ప్రవ్వా మతపరమైన జీవితం నుంచి బయటకి ధైర్యంగా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించే బిల్లుగా తయారు చేయండి ప్రవ్వా మా జీవితాన్ని నిష్ఫలం కాకుండా కాలానికి వీలు లేదు మంచి పాత్రలాగా మమ్మల్ని తయారు చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం మీకు మహిమార్దంగా ఉండే పాత్రలుగా మమ్మల్ని తయారు చేయండి అనేకలను రక్షించుకోవాల ప్రభా అటువంటి బిళ్ళగా మమ్మల్ని తయారు చేసి మీ రాక్రవర సిద్ధపరచుకొని మీరే మహింపొందమని యేసు క్రీస్తు పరిషత్ నామం తండ్రి ఆమె